పూజ జరిగింది కాబట్టి వారి నామం కూడా ఒకసారి ఉచ్చరించి పుణ్యం సంపాదిస్తాం రాధారమణ మదన మోహన రాధే గోపాల్ బృందావన చంద్ర రాధే గోపాల్ శ్యామసుందర మదన మోహన राधे गोपाल हरि गोपाल ब्रजavana चंद्रकृष्णा हरि गोपाल राधे गोपाल हरि गोपाल राधा लला मुरली लला हरि गोपाल राधे गोपाल हरि गोपाल ब्रजavana चंद्रकृष्णा हरि गोपाल राधे गोपाल రాధారమణ మదన మోహన రాధే గోపాల్ వృందావన చంద్రకృష్ణ రాధే గోపాల్ మాధవ శ్రీమన్నారాయణ రాధే గోపాల్ వృందావన చంద్రకృష్ణ రాధే గోపాల్ అరుణానిధే గోవింద భగవద్గీత పదెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం చివరిది శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క సాధన చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి ఫైనల్ మోక్ష సన్యాసం దానికి రెండు అర్థములు ఉన్నాయండి ఈ శీర్షిక ఈ పదానికి మోక్ష సన్యాసం సన్యాసం అంటే త్యాగం మోక్షమును త్యాగం చెయ్యని అర్థం ఒకటి ఉందండి ప్రతివారు నాకు మోక్షం కావాలి కావాలని కూడా కలవరిస్తుంటే మోక్షమును వదలటం ఏమిటి అని కొందరు అడగవచ్చు మోక్షం వదలమని చెప్తున్నారు మోక్ష త్యాగం మోక్ష సన్యాసం అంటే సన్యాసం అంటే త్యాగం వదలటం మాకు మోక్షం కదా కావాల్సింది మోక్షం వదలమని ఎందుకు చెప్పారని మీరు ప్రశ్నిస్తే దానికి కారణం ఉందండి పదిహేడు అధ్యాయములు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి చక్కని సాధనలు కనుక మనం ఆచరిస్తే జీవుడు శివుడే అయిపోతాడండి నరుడు నారాయణుడుగా ప్రకాశిస్తాడు ఇంకా మళ్ళా మోక్షం ఏమిటి కొత్తగా చూడు వాని యొక్క స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడండి అదే మోక్షం ఇంకా కొత్తగా మోక్షం అనేది లేదండి ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు దట్ ఈజ్ రియలైజేషన్ లిబరేషన్ పర్ఫెక్షన్ అనేక పదాలు ఉన్నాయండి దానికి మోక్షం వీడు స్వత సిద్ధంగా వారికి లభిస్తుంది ఇక మన మోక్షం అని ఎందుకు కలవరించడం కాబట్టి అర్జున మోక్షం పదాన్ని వదిలేయండి దాని గురించి ఊరికే ప్రశంస ప్రశ్నించుకోవటం దాని గురించి విచారణ చేయడం మీరే మోక్షస్వరూపులు అయిపోతారు ఎప్పుడు పదిహేడు అధ్యాయములు సాధన మీరు పూర్తి చేస్తే చక్కగా సరే ఒక అర్థం అండి మోక్ష సన్యాసం ఇంకొక అర్థం ఏమిటంటే సన్యాసం అంటే త్యాగం కదా త్యాగం చేత మోక్షం త్యాగైన మోక్ష ఉపనిషత్తులు చూడండి చెప్తున్నాయి న కర్మ న ప్రచయ ధనే త్యాగేనైకే అమృతత్వ మానసు ఇతరమైన ఏ కార్యక్రమం చేత కూడా మోక్షం లభించదు ఆయన త్యాగం సాక్రిఫైస్ ఏం త్యాగం చెప్పండి బాహ్యమైనటువంటి వస్తువులు త్యాగం కాదండి లోపల ఉన్న మురికి కల్మషం చెడ్డగుణాలు దుర్వృత్తులు దుస్సంస్కారం దుర్వాసన వీటిని కనుక త్యాగం చేస్తే మానవుడు మోక్షం వారు తప్పకుండా అనుభూతి దాని యొక్క అనుభూతిని పొందుతాడండి కాబట్టి త్యాగైన మోక్ష అది ఒక అర్థం అంది సార్ త్యాగం లేనిపోంది అనేక జన్మల నుంచి వీడు పెంచుకున్నాడండి దేన్ని బరువు లగేజ్ అది ఏమిటి లగేజ్ అని మీరు అడిగితే ఈ దృశ్య వస్తువులు చూడండి ప్రపంచ సంబంధమైన వస్తువులు శరీరము మనస్సు ఇంద్రియములు బుద్ధి ఇవన్నీ కూడా బరువునండి సార్ ఇవన్నీ మనం కావు గీత మన పదమూడో అధ్యాయంలో చెప్పలేదు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో బరువు అంటే ఏమిటి చెప్పండి దృశ్యం క్షేత్రం పెద్ద లిస్టు చెప్పారండి ఇవన్నీ మనం కాదు మనం ఏమిటైతే చిదానందరూప శివోహం శివోహం ఆ స స్వరూపం ఒకటే మనం తక్కిన అంత కూడా మనం కాదండి మన స్వరూపం కాదు మనకంటే వేరుగా ఉన్నది దృశ్యం క్షేత్రం పొలం పొలంతో కలిసిపోలేదు మనం పొలాన్ని దున్నుకుంటున్నాం కానీ అనుభవిస్తున్నాం కానీ పొలం ఎంతో కలిసిపోలేదు వీఆర్ నాట్ వీ హెవ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ టీచర్ కానీ అజ్ఞానం చేత దాంతో కలిసిపోతున్నాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కనుక ఈ జ్ఞానం అంటే కొత్తగా మనం పొందేది ఇంతవరకు ఏది మనం కాని వస్తువుని అనుభవిస్తున్నామో ఏ నేను అని అనుకుంటున్నామో దాన్ని తొలగించటమే ఇప్పుడు చేయవలసిన పని ఇంకేం లేదండి మన వస్తువు మనం మిగిలిపోతాం అది శంకరాచార్యులు వారు వివేక చక్కని ఒక ప్రతిపాదన చేసినారండి ఏమండి జల్లారా దొంగ అంటే ఎవరు దొంగ అంటారే ఎవరు తనది కాని వస్తువుని తనది అని చెప్పి అనుకునేవాడు అనుకుని తీసుకునేవాడు దొంగ లేదండి దొంగ అంటే ఇదొరకు మేము అనుకునేవాళ్ళండి చిన్నప్పుడు నల్లగా ఉంటాడేమో అనుకున్నారు ఇప్పుడు అందరికంటే తెల్లగా ఉంటాడండి దొంగ ఎవరు దొంగ అని ప్రశ్న వచ్చినప్పుడు వివేక చూడండి తనది కాని వస్తువుని తానని చెప్పి అనుకుని దాన్ని గ్రహించేవాడు దొంగ ఎవడైనా సరే ఇప్పుడు జీవుడు చేసే పని అజ్ఞాన స్థితిలో ఇదేనండి సరే తనది కాను వస్తువు అయినటువంటి దృశ్యం ఏది నామరూపాలు అవన్నీ నెత్తినేసుకుంటున్నాడు నెత్తి నేను అని చెప్పి అనుకుని దుఃఖం అనుభవిస్తున్నాడు ఫ్యాక్టరీ నిద్రలో చూడండి అన్ని దులిపేశాడు ఇల్లు లేదు వాకిల్ లేదు భార్య లేదు బిడ్డలు సంసారం లేదు అన్ని వృత్తులు కూడా లైవ్ గాఢ నిద్రలో చూడు ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు అండి వాడు చూడండి అది జడమైనటువంటి స్థితిలోని అంత సుఖం మానవుడు అనుభవించినప్పుడు మేలుకుని చక్కగా ఆసనం వేసుకుని భూమధ్యంలో దృష్టి పెట్టి లేక నాచికాగ్రంలో ఎక్కడో ఒక దృష్టి పెట్టి ఈ అమనస్క స్థితిని కనుక తెచ్చుకుంటే ఈ వండర్ఫుల్ హ్యాపీనెస్ అదే తురేయం అదే మెడిటేషన్ అదే సాక్షాత్కారం శ్రీకృష్ణ పరమాత్మ ఆరో అధ్యాయంలో చక్కగా ఇదే బోధించినారు ఆయన గొప్ప లాభం ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి కానీ అన్ని లాభముల కంటే గొప్ప లాభం ఇది ఇచ్చారు ఈ లాభాన్ని నువ్వు ఎందుకు పొందటానికి ప్రయత్నం చేయకూడదు జీవితం బుడగ వంటిది కదా క్షణికం ఏ ప్రమాదం ఎప్పుడు కలుగుతుందో ఎవరికి తెలియదు ఒక భక్తుడండి మంచి యవన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన దేవ త్వదీయ పద పంకజ పంజరాంత మధ్య మానస రాజహంస ఓ దేవ నా మనస్సు రాజహంసను మీ పాదములనే పద్ధముల మీద ఇప్పుడే వాళ్ళునట్టు చేయి మహానుభావ చుట్టు ఎందుకంటే వార్ధక్యంలో కఫవాతములు బట్టి కంఠావరోధనం కలిగినప్పుడు మిమ్మల్ని స్మరణ ఎట్లా చేసేది మహానుభావ అని అడుగుతాడు చూడు దేవత్వీయ పద పంకజ పంజరాజహం ప్రాణ ప్రయాణ సమయ కంఠావరోధన విధం కుే ఆ అంత్యకాలంలో నేను రామనామం చేస్తాను కృష్ణనామం చేస్తాను ఎవరైనా అనుకుంటే అయ్యా ఎట్లా వస్తుంది చెప్పండి అభ్యాసం లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి జీవితవంత తస్మాత్ సర్వేషు కాలేషు శ్రీకృష్ణ పరమాత్మ అంగీకరించినారు లాస్ట్ టైంలో ఉండేటువంటి భావన చాలా గొప్పదే మంచిదే దాన్ని రాబోయే జన్మ ఏర్పడుతుంది మరి ఆ భావన కలుగుతుంది జీవితవంత పవిత్రమైనటువంటి దైవ భావన కనుక కలిగి ఆ పవిత్ర ఆత్మ సంబంధమైంది కానీ దైవ సంబంధమైంది కానీ అనుభవం కలిగి ఉంటే అంత్యకాలంలో అదే వస్తుంది వాడు తరించిపోతాడు అంతకాలే చీంట్లో డౌట్ లేదు తప్పకుండా వాడు సద్గతిని పొందుతాడు అంత్యకాలంలో వృత్తి ఉంటే అసంగ ఉంటే ఆ భావం ఉంటే మరి ఎట్లా కలుగుతుంది అంత్యకాలంలో అకస్మాత్గా తస్మాత్ కాబట్టి సర్వేషు కాలేషు మామనుమరయుద్ధచ ఎల్లకాలమునందు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండమంటారు ఒక ఊళ్ళోనండి ఒక ధనవంతుడు ఉన్నాడు అండి జీవితంలో ఒక్కసారి భగవన్ నామం ఉచ్చరించలేదండి ఆయనకు చాలా మంది కుమారులు ఉన్నారు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారండి ఆయనకి చివరికి వార్ధక్యంలో కఫవాతములు పట్టి ఏదో పెద్ద వ్యాధి వచ్చింది ఆ వ్యాధితోనే సమాప్తి అయ్యేటట్టుగా ఉన్నాడు ఏ కుమారులు అక్కడక్కడ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరికీ ట్రంకాల్స్ టెలిగ్రాములు అందరూ ఇచ్చారు అందరూ వచ్చారండి ఏ దాంట్లో ఒక ఆయన అండి ఇటువంటి ఉపన్యాసములు చక్కగా విన్నాడండి విని అంత్యకాలంలో కనుక నారాయణ అనేటువంటి స్మరణ ఉంటే ఎంతో సద్గతిని పొందుతారని పెద్దలు చెప్తున్నారే మా నాయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నామం కూడా ఉచ్చరించలేదు మరి ఈయన దుర్గతిని పొందితే మనకెంత బాధ కాబట్టి మా నాయనకు సద్గతి కలగాలి మా నాయన చేత అని అనిపించాలి అని బ్రహ్మప్రయత్నం చేస్తున్నాడండి ఎవరు కుమారుడు అందరు కూర్చుని ఏడుస్తున్నారు వాడు నాన్న నాన్న నారాయణ నారాయణ చివులు ఊతున్నాడు నారాయణ నారాయణ అనువయ్యాన్ని అభ్యాసం లేని ఎట్లా అంటాడండి ఉన్నది ఇంకా కళ్ళు మూసుకోలేదు ఇంకా పూర్తిగా వారి ప్రజ్ఞ పోలేదు నారాయణ అని అనమంటుంటే అప్పుడు ఆయన ఆయన మ్యాథమెటిక్స్ ఎంఏ అండి ఆయన ఎంఏలో మ్యాథమెటిక్స్లో వేసేనాడు ఎవరో కుమారుడు ప్రొఫెసర్ అండి ఆయన అనుకున్నాడు నారాయణ నాలుగు అక్షరాలతో మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారు కదా మా నాయన నారాయణను ఉచ్చరించలేకపోతున్నాడు పోని సగం సగం గనక నారా అంటే ఫిఫ్టీ పుణ్యం వస్తుంది కదా యాభై అర్ధ పుణ్యం వస్తే చాలు మా నాయనకి నానా నాన్న నారా నారా అనవయ్య పోని అర్ధ రూపాయి పుణ్యం వస్తుంది నారాయణ అంటే మోక్షం నారా అంటే సగం పుణ్యం వస్తుంది అని తండ్రి చేత నారా నారాయణ అనిపిస్తున్నాడు ఎత్త అంటాడండి వాడు వాడి దౌర్భాగ్యుడు ఒక్కసారి కూడా భగవన్ నామరించి అప్పుడు కుమారుడు ఒక ఉపాయం ఆలోచించాడు ఒక కేజీ నారపీచు నారపీచు తెచ్చి తండ్రి గారి కంటి ఎదురుగుండా కట్టాడండి వేలాడు కట్టాడు ఇది ఏమిటంటే నార అంటాడు నారపీచు అంటే సగం పుణ్యం వస్తుంది కదా అని వేలాడు కట్టి నాన్న నాన్న ఇదేమిటన్నాడు పీచు అని చచ్చాడండి వాడు ఫిఫ్టీ పర్సెంట్ అర్ధ రూపాయి పుణ్యం కూడా పోగొట్టుకున్నాడు అండి వాడు ఇట్లా ఉంటుందండి ఎందుకు వచ్చిన కరం అండి ఆయన ఫీచులు కట్టాలా అంత్యకాలం జీవితంలో నారాయణ అని చెప్పి ఒకసారి అంటే ఎంత బాగుండేది చెప్పండి కనుకనే దేవత్వదీయ ఓ మహానుభావ దేవ మంచి యవన కాలం బాల్యకాలం ఇప్పుడే ఈ స్మరణ చేసేటట్టు అనుగ్రహించే మహానుభావాన్ని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక ఈ భగవన్ నామం ఇటువంటి ఆపర్చునిటీ ఏమండి ఎప్పుడో చివరికి అని చెప్పి మనం వాయిదాలు వేయకూడదండది శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి బోధలు ఇప్పుడు గ్రాడ్యువల్ గా వన్ బై వన్ వన్ బై వన్ సాధనను చెప్పుకుంటూ చూడండి మొట్టమొదట్లో స్థూల సాధన చెప్పారు కర్మయోగం చూ నెమ్మది తర్వాత కొంచెం సూక్ష్మం భక్తి ఆ తర్వాత జ్ఞానం జ్ఞానంలో కూడా ఇప్పుడు పరాకాష్టం మోక్ష సన్యాసం మోక్షం వదిలిపెట్టేయి అన్నాను చూడండి ఏమన్నాడు తెలుసు నా అపునర్భవం నాకు మోక్షం కూడా అక్కర్లేదు అనేసినట్టు బాధపడుతుండే వారి యొక్క బాధ తొలగితే అదే పదివేలు అంటాడు చూడండి నవర్గం చూడండి నాకు స్వర్గం వద్దు నాకు ఇతరమైనటువంటి లోకాలు నాకు ఏం వద్దు మహానుభావం దేవుని ప్రార్థన చేస్తాడు నవర్గం నా అపునర్భవం నమయే రాజ్యం నవర్గం నా అపునర్భవం అపునర్భవం అంటే మోక్షం నాకు అది కూడా వద్దనేసాడు క్యాన్సిల్ చేశాడు ఎవరు ప్రహ్లాదుడు నాకు మరి ఏం కావాలను కామయే దుఃఖ దత్తానాం ప్రాణి ఎవరైనా దుఃఖంతో బాధపడుతుంటే ఆ దుఃఖం పోవటమే నాకు కావాల్సిన వచ్చు నిజంగా ఎంత విశాల హృదయం అంటే ప్రహ్లాదుడికి ఊహించడానికి లేదండి ఒక ప్రాణి బాధపడుతుంటే నిజంగా బాధపడతాడు దీని పేరు ఆత్మౌపమ్యం శ్రీకృష్ణ పరమాత్మ జీతంలో పదే పదే ఈ సిద్ధాంతాన్ని నీ వలే చూడు నీ సోదరుల వలె కాదు నాయన నీ పక్కింటి వారిని ఎట్ట చూడాలంటే నీ వలే చూసుకో కేవలం మానవులే కాదండి ఈ ప్రేమ అనేది వీ హు ఎంబ్రేస్ ది హోల్ యూనివర్స్ ప్రతి ప్రాణి మీద కూడా దయ ఉండాలని సరే ఒక ప్రాణి ఇతర ప్రాణులు కేవలం మానవులు కాదండి ఎవరైనా పశువులు కానీ పక్షులు కానీ బాధపడుతుంటే పాప నోరు లేదు గెలగెల గెలగెల కనుకుంటాయండి అది చూస్తే నిజంగా హృదయం కంపించిపోతుంది అటువంటి దృశ్యాలు మనకు వచ్చినట్టు భావం చేయాలండి ఆ దుఃఖం ఒక ప్రాణి బాధపడుతుంటే ఆ ప్రాణి ఎవరండి విశ్వస్వరూపంలో విశ్వరూపంలో బ్రహ్మాండమైన విరాట్ స్వరూపంలో ఈ పార్ట్ అండ్ పార్సిల్ చూచారు దేవుడి యొక్క అంశం అండి గీతలో చెప్పలేదు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన జీవుడు అనేవాడు వేరుగా లేడు నాలోక అంశం నేను సూర్యుడైతే జీవుడు ఒక కిరణం నేను సముద్రం అయితే జీవుడు ఒక తరంగం నేను చెట్టు అయితే జీవుడు ఒక కొమ్మ నేను శరీరం అయితే జీవుడు ఒక అంగం మరి అటువంటిప్పుడు భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి జీవుని బాధ కలుగు చేసే మానవుడు ఏమిటండి సద్గతిని పొందేది చెప్పండి ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందో కొంచెం ఆలోచించండి డైలీ పేపర్ చదవండి మీరు న్యూస్ పేపర్ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ ఏమండి ఒకరిని ద్వేషించుకుంటూ దూషించుకుంటూ అపకారం చేస్తూ ఉన్నటువంటిది జనాభా పెరిగిపోతున్నదండి ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయండి జుట్టు పెరుగుతున్నదండి గోళ్లు పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి మానవత్వం దిగజారిపోతున్నదండి అన్ని పెరుగుతున్నాయి కానీ మానవత్వం దిగజారిపోతే ఒక భక్తుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఎంత చక్కగా ఉందో లోభోలుంట చిత్త వృత్తి మనిషం కామస్పదా ఆశ్రీత్య నరాశ్యశం సంప్రాధయామో వయం మగ్నాం మానవతాం సముధర మహామోహంబుధౌ మాధవ మోహంబుధి అజ్ఞాన సముద్రం అజ్ఞాన సముద్రంలో మానవుడు మునిగిపోతున్నాడు దేవ కొంచెం ఉద్ధరించండి మానవత్వాన్ని కొంచెం ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తున్నాడు మగ్నాం మానవతాం మానవత్వం ఎక్కడ నేల మీద లేదు దిగజారిపోయిందండి అది మగ్నాం మానవతాం సముదర మహా మోహాంబుధౌ మాధవ మోహ అంబుధి మోహం అంటే అజ్ఞానం అంబుధి అంటే సముద్రం అజ్ఞాన సముద్రంలో మునిగిపోతున్నాడు దేవ కొంచెం ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు చూడండి ఇప్పుడు మతము మతం అనే పేరు ఎంత గంభీరంగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ మతం అంటే ఏడు తెలుసండి మతిని శుద్ధం చేసేది మతం మతి అంటే బుద్ధి బుద్ధిని శుద్ధం చేసేది మతం అయితే మతం పేరుతో ఎన్ని ఘోర కుర్చాలు జరుగుతున్నాయి చెప్పండి మతం మతం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతములు గొప్ప సుగుణములు అన్ని మూల పెట్టేశారండి ఏమిటి ఇప్పుడు మతం అంటే తాకకూడదు ముట్టకూడదు అంటకూడదు ఈ లెక్కకు వచ్చేసిందండి ఇప్పుడు మతం అంటే దీనిలో వివేకానంద ఈ విషయం అంతా గ్రహించి ఎంత చక్కగా చెప్పారో వినండి ఇంగ్లీష్లో గంభీరంగా చెప్పేస్తున్నారు దర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ అవర్ రెలిజియన్ ఎంటరింగ్ ఇన్ ది కిచెన్ కిచెన్ అంటే వంట మన మతం నెమ్మదిగా వంటసాలలోకి దూరుతుంది అన్నాడండి దేర్ ఇస్ అఫ్ అవర్ రెలిజన్ అంటరింగ్ ఇన్ బట్ వీఆర్ డోంట్ టచ్వర్ గా కుట్ రెలిజన్ టచ్ మీ ఇఫ్ దిస్ కోసం యోనటిక్సైలం అంటే పిచ్చి ఆస్పత్రి ఇది గనక కంటిన్యూ అయితే మనం అందరం పిశ్వా ఆసుపత్రిలో మందులు తీసుకోవాల్సిందే అన్నాడండి ఇంకొక చోట చూడండి నిజంగా ఎంత ఆవేశంతో చెప్పిన వాక్యాలు చూడండి ఇంకొక చోట ది ఎక్స్ట్రాఫికెంట్ మీనింగ్ లెస్ ఫెనటిసిజం అంటే ఏమిటి తెలుసు అండి జాదస్థాం తెలుగులో అంటే జాదస్థం అండి ది ఎక్స్ట్రా మీనింగ్ లెస్ ఫెనటిజం అంటే వంటసాల నార్ భక్తి నార్ కర్మ బట్ ఇట్ ఈస్ ద స్పెషల్ కైండ్ ఆఫ్ యోనసీ యోనసీ అంటే బిచ్ అండి అది భక్తి కాదు జ్ఞానం కాదు ఏం కాదు అది కొత్త రకం బిచ్ అన్నాడండి It's a special kind of Leonasai eh? and those that pin their fight to eat are more likely to go to Leonatic Asylum than to Brahma Loka. Yeah. That's one, if you follow any Brahma Loka, you can follow them. You can follow the path of the Jaya Garta, you can follow the path of the Pitcha-Spachy. The path of the path is a path of the Daiva, we can find the path of the path of the Daiva, we can find the path of the path of the path. If you go to the path of the path, we can find the path of the path. ఇప్పుడు మతం అంటే ఎట్లా అయిపోయి దిగజారిపోయిందో చూడండి చిన్న చిన్న సిద్ధాంతములతో గోడలు కట్టు నాలుగు గోడల మధ్య ఉండిపోయిందండి విశాలమైనటువంటి భావండి నిధార్థమైనటువంటి మతం విశ్వరూపం అది భగవద్గీతలో డైరెక్ట్ గా విశ్వరూపం ఎందుకు చూపించారు తెలుసండి కోపస్థ మండూకల్లాగా ఉన్నాడండి జీవుడు అందుచేత వారికి విశాల భావాలు కలిగించడం కోసం హోల్ యూనివర్స్ హోల్ పర్వేడింగ్ బ్రహ్మాండమంతా వ్యాపించిన స్వరూపం చూపించినారు కనుక అటువంటి భావం కనుక కలిగితే ఎవరిని ద్వేషిస్తాడు ఎవరిని దూషిస్తారు చెప్పండి ఇంకా తాను తక్కువ తిని ఒక ప్రాణికి ఒక ముద్ద పెడతాడండి సరే తెరాహి మేరాభితేరా అంటాడు నీది నువ్వు అనుభవించబోయే నాది కూడా నువ్వు తీసుకో అంటాడు ఇటువంటి భావన దేనివల్ల కలుగుతుంది భగవద్గీతలో చెప్పినటువంటి సాధనను నిత్య జీవితంలో ఆచరించుకుంటే చూజా ఈ పదిహేడు అధ్యాయములు ఇప్పుడు అనేకమైనటువంటి సాధనలు చెప్పి ఇప్పుడు ఆఖరికండి ఫైనల్ ఎటువంటి సూక్ష్మైన విషయం చెప్పారంటే నాయన ఇంకా మోక్షం మోక్షం అని ఆ పదమే వదిలేసే ఎందుకంటే యూ హ్యావ్ బికమ్ గాడ్ యువర్ సెల్ఫ్ దేవుడు నువ్వే అహం బ్రహ్మాస్మి చూచార తత్వమసి ఏమిటి మహావాక్యములకు అర్థం ఏంటి నువ్వు చిన్నవాడు కాదు యా నువ్వు ఏడ్చేవాడు కాదు నువ్వు పుట్టేవాడు కాదు నువ్వు చచ్చేవాడు కాదు దుఃఖం అనుభవించేవాడు కాదు నువ్వు ఆనంద స్వరూపుడు చూచారా పరమ సౌఖ్యమ నీవు లేశమైన నువ్వు నీకు లేదన్నా పర మనసు చేతనే దుఃఖం ఏర్పడు మనసు దాటిన దుఃఖమెతట మనసు లేని ఆత్మ ఎందున ఎల్ల కాలము స్థితిని బడయుము సత్వసారము తెలసి కోరన్న ఇదండి ఈ శ్రీకృష్ణ పరమాత్మ కర్మ భక్తి జ్ఞానము ఇప్పుడు జ్ఞానంలో పరాకాష్ట ఫైనల్ మహనీయులు బోధ చెప్పాడు ఇప్పుడు ఒక పద్ధతిని అనుసరిస్తారు ఏంటి తెలుసండి స్థూల అరుంధతి న్యాయం అదే మొదట్లోనండి స్థూల వస్తువును గురించి చెప్తారండి స్థూలం ఇప్పుడు చూడండి పిల్లవాడికి ఓనామాలు నేర్పండి ఎట్లా నేర్పుతారు తాటికాయ అక్షరాలు నేర్పుతారండి ముందు పెద్ద అక్షరం ఓ అని చెప్పి పలకంతా ఒకటే అక్షరం అండి ఓ అని నేర్పుతారు పోను పోను ఏమైపోతుంది చెప్పండి అక్షరం చిన్నది అయిపోతుంది సరే అభ్యాసం పెరిగిన కొద్దీ సూక్ష్మైపోతుందండి అదేవిధంగా సాధకులైనటువంటి వారికి గురువులు ఎట్లా బోధిస్తారంటే మొట్టమొదట్లో స్థూలం ఏంటి స్థూలం కర్మ నేను కర్మ చేయి పూజ చేయి ఆరాధన చేయి తీర్థయాత్రలు చేయి రామకోటి అని చెప్పి మొట్టమొదట్లో కర్మయోగం ఉపదేశం చేస్తారు క్రమంగా భక్తి చూడండి చక్కగా భగవంతుని ఎళ్ళు అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండని చెప్పి తర్వాత జ్ఞానం అతి సూక్ష్మం చూడండి మహాసూక్షమైంది హూ ఆర్ మై వాట్ ఈస్ మై రియల్ నేచర్ వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్ హౌ టు రీచ్ ది గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇటువంటి విషయాలన్నీ మహాసూక్షమైనటువంటి అది మొదట్లో చెప్పారండి సరే కనుక శ్రీకృష్ణ పరమాత్మ మోక్షాన్ని కూడా వదిలేమని చెప్పి చెప్పడానికి కారణం ఏమిటంటే ఫైనల్ బోధండి సరే ఎందుకంటే జీవుడు మోక్షస్వరూపుడు అవుతాడని చెప్పి మోక్ష సన్యాసం అని చెప్పి బోధిస్తున్నారు సరే స్థూల అరుంధతి న్యాయం అంటే గ్రాడ్యువల్గా మొదట్లో స్థూలం తర్వాత సూక్ష్మం ఈ పదం ఎందుకు వచ్చిందో తెలుసు అండి స్థూల అరుంధతి న్యాయం అని వివాహం జరిగేటప్పుడు అండి ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుందండి ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి ఇప్పుడు వివాహం ఒక గంట గంటలోనే అయిపోతున్నది పూర్వం ఐదు రోజులు వివాహ కార్యం అండి దీర్ఘ కర్మకాండ దానిలో ఒక రోజున పురోహితుడు పెళ్ళికొడుకుని తీసుకొచ్చి అరుంధతి దర్శనం రాత్రిపూట చేయిస్తాడండి ఉత్తరపు దిక్కు ఉత్తర బుద్దికు ఏడు నక్షత్రములండి సప్తరుషులు కిందండి ధ్రువ నక్షత్రం ఉంటుందండి ఆ ధ్రువ నక్షత్రానికి దగ్గరగానే ఏడు పెద్ద నక్షత్రములు తిరుగుతూ ఉంటాయండి ఉంటాయో తెలుసండి నాలుగు నక్షత్రములు మంచపు కోళ్ళు మూడు నక్షత్రాలు తోక తోకగా ఉంటుందండి ఇది ఏడు గ్రేట్ బేర్ అంటారండి ఇంగ్లీష్ లో గ్రేట్ బేర్ దాని పేరు సప్తరుషులు ఈ పురోహితుడని పెళ్లి చూదిస్తాడు ఏమిటి అరుంధకి దర్శనం అరుంధతి మొదట కనిపిస్తుంది అండి మహా సూక్ష్మంగా ఉంటుందండి నక్షత్రం వశిష్ఠుడు మాత్రం పెద్ద నక్షత్రం వశిష్ఠుడు ఎక్కడున్నాడు తెలుసండి నాలుగు మంచపు కోళ్ళు ఉంది నాలుగు తోక మూడు ఈ తోకలో మధ్య నక్షత్రం పేరు వశిష్ఠుడు ఆ వశిష్ఠుడిని చూపిస్తాడండి ఒకసారి అండి పురోహితుడు పెళ్లి తీసుకొచ్చి రాత్రి చూపి ఎందుకు చూపిస్తుందో తెలుసు ఆయన పెళ్ళికొడుకు గారు అరుంధతి వశిష్ఠులు వారు ఎంత అన్యోన్యంగా దాంపత్యం నెరవేరుస్తున్నారు అదేవిధంగా మీకు కొత్తగా పెళ్లి అవుతున్నది మీ దంపతులు ఎట్లా ఉంటారంటే వశిష్ఠుడు అరుంధతి మోస్తరు పరస్పరం ప్రేమ కలిగి ఉండండి అని చూపించడానికి అరుంధతి దర్శనం అని ఏర్పాటు చేశారు ఈ పురోహితుడు అండి పెళ్లి చూపిస్తున్నాడు నైనా ఇదిగో నాలుగు నక్షత్రాలు మంత్ర కోళ్ళు మూడు నక్షత్రాలు తోక మధ్య నక్షత్రం పెద్దది వశిష్ఠుడు చూపిస్తున్నాడు అండి ఆ పక్కన మిణిక్ మిణిక్ మిణిక్కిన సన్న నక్షత్రం అదే అరుంధతి చూపిస్తూ అరుంధతిని మొదట్లో చూడలేడు అంచేత ముందు పెద్ద నక్షత్రాలు చూపిస్తారు దాని పేరే స్థోల అరుంధతి న్యాయ ఒక పెళ్లిలో ఇట్లాగే పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పూజారి ఇది పురోహితుడు గారు రాత్రిపూడు చూపిస్తున్నాడు పెళ్లి ఇగో వశిష్ఠుడు మధ్య నక్షత్రం తోకలో సూచన పెద్ద నక్షత్రం సూచన పక్కనే అరుంధతి కనిపిస్తున్న చిన్న నక్షత్రం అని చెప్పి అడిగాడండి కనిపించడం లేదన్నాడు ఏం కనిపిస్తుంది మరి అన్నాడు పెళ్లికి చేసిన అప్పు కనిపిస్తుంది అన్నాడు వాడి గొడలో వాడున్నాడు వాడు దీని పేరు స్థూల అరుంధతి న్యాయం అండి శ్రీకృష్ణ పరమాత్మ గ్రాడ్యువల్ గా తీసుకొచ్చి ఇప్పుడు కల్మినేషన్ జ్ఞానోదేవత కైవల్యం జ్ఞానం చేతనే మోక్షం దీనికి తిరుగులేదండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్థం తెలిసిందా మోక్ష సన్యాసం సన్యాసే లే అని ఒక అర్థం మోక్షం వదిలిపెట్టు ఆ పదం ఇంకా అక్కర్లేదు ఎందుకంటే నీవే మోక్ష స్వరూపుడు అయిపోయినా చూడు బాలకృష్ణుడు చిన్న కృష్ణుడు చిన్నప్పుడు అల్లరి చేస్తున్నాడండి ఎవరు బాలకృష్ణుడు తల్లి అయినటువంటి యశోధ మందలిస్తున్నది కృష్ణ ఏంటి అల్లరెంత చదువుకోరాదా అన్నదండి ఒకసారి కృష్ణత్వం పఠ చక్కని శ్లోకం ఇది ఎవరు రాసిందంటే లీలాశుకుడు అండి కృష్ణ కర్ణామృతం అది లీలాశుకుడు అనేవారు బాలకృష్ణుడు యొక్క చేష్టలు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు తల్లి యశోద చదువుకోరాదా కృష్ణ కృష్ణత్వం పఠా పఠ అంటే చదువుకో వెంటనే తిరగబడ్డాడు ఎవరు బాలకృష్ణ ఠా ఏం చదవాలో చెప్పు అన్నాడండి నను రే శాస్త్రం శాస్త్రం చదువుకోను ఆయన శాస్త్రం దానివల్ల ఏమి మనకు లభిస్తుంది మళ్ళా వెంటనే ప్రశ్న నను శాస్త్రం కిముజ్ఞాయతే ఏం తెలుస్తుంది శాస్త్రం చదివితే తత్వం అన్నది తల్లి ఇది యశోధ తత్వం తెలుస్తుంది నాయనాన్ని కశ్య ఎవడి తత్వం అని అడిగాడండి కృష్ణుడు విభో ఆ యొక్క తత్వం తెలుస్తుంది నాయనా సఖ వాడు ఎవడు ఆ ప్రభు ఎవడు బాలకృష్ణుడు ఎంత సఖగా త్రిభువనాధీశస్య మూడు లోకములకు నాథుడు ఆయన అని తల్లి చెప్పిందండి తేనాపికిం సరి దాని పరిణామం ఏమిటి చెప్పండి మూడు లక్షణంగా నీకు లభిస్తాయి ఆ ప్రభువుని గనక ధ్యానం చేస్తే జ్ఞానం భక్తి రథో విరక్తి జ్ఞానమో భక్తి వైరాగ్యాన్ని కలుగుతాయి ఆ విభూ ప్రభువుని కనుక ధ్యానం చేస్తే చింతన చేస్తేనే ఏ అవి నాకొద్దు చూడండి కృష్ణుడు బాలకృష్ణుడు ఆ జ్ఞానమో భక్తి వైరాగ్యాన్ని నా కొద్దు నువ్వే తీసుకో తే కే అంటే నీకు నీకు ఉంద నాకొద్దు మరి నీకేం కావాలి ద్యాదీని నాకు పాలు పెరుగు వెన్న ఈ మూడు నాకు ఇచ్చే ఉంటాడు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని నువ్వు తీసుకో అమ్మా నాకు పాలు పెరుగు వెన్న చోటు భామి పాతునహ ఆ బాలకృష్ణుడు యొక్క ముద్దు మాటలో నన్ను రక్షించుగాక అని లీలాశకుడు అనేటువంటి కవీశ్వరుడు కృష్ణ భక్తుడండి చక్కగా ప్రార్థన చేసినాడు సుచర తల్లికి తెలియదండి ఈయన కేవలం అవతారమూర్తి అనేటువంటి తెలియక ఆయన చదువుకో అందడు ఆయన తిరగబడ్డాడు ఏం చదవాలని చెప్పి ఒకటే మాట కనుక బాలకృష్ణ ఇంకా చదువు ఏమిటండి సమస్తం ఈ జామ్ని పుట్టంటే డామినిషియన్ సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడైన కృష్ణుడికి ఇంకా వేరే చదవటం ఏంటండి అదేవిధంగా జీవుడు బాగా సాధనలు చేసి చేసి చేసి పరాకాష్టం కనుక ఇక మోక్ష స్వరూపుడు ఇక వారికి పొందవలసిన పని లేదండి అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అనుభూతి వారికి కలుగుతుందండి ఇప్పుడు శ్రీకృష్ణ మొట్టమొదట్లో అర్జునుడు ప్రశ్న చేస్తున్నాడు ఈ అధ్యాయంలో కృష్ణ సన్యాసం అంటే కొంచెం బోధించండి మహానుభావ అని అడిగాడండి సన్యాసాహో తత్వమిామి వేదితం త్యాగస్థక్ అంటే సన్యాసం అంటే కొంచెం చెప్పండి వెంటనే కృష్ణుని సమాధానం కామ్యాం కర్మణ్యాసం సన్యాసం కవయో విదో సర్వకర్మ ఫల త్యాగం ప్రాహు త్యాగం విచక్షణ కామ్యకర్మలను త్యజించటమే త్యాగం కర్మలో ఉండేటువంటి ఫలాభిలాషలటమే త్యాగం అని చక్కని బోధ చెప్పారండి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు దీనిలో ఈ అధ్యాయం చాలా పెద్దదండి సర డెబ్బై ఎనిమిది చూ డెబ్బై ఎనిమిది శ్లోకాలు ఏ అధ్యాయానికి లేదండి ఏ ఈ లాంగెస్ట్ చాప్టర్ అండి ఎందుకు ఇంత పొడుగైందంటే ఇంతవరకు చెప్పి ఒకసారి సింహావలోకనం చేశానండి దీంట్లో భక్తి కర్మ అన్నీ కూడా దీంట్లో వస్తాయండి పొడుగైనటువంటి అధ్యాయం ఏ శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని కొన్ని సిద్ధాంతములు మాకు ఇప్పుడు టైం లేదు అన్ని చెప్పడానికి సంక్షేపంగా రెండు మూడు చెప్తాను వినండి మొట్టమొదట బ్రహ్మాండమంతా ఒకే స్వరూపమని వర్ణిస్తున్నాడు అది వర్ణించడానికి ముందుగా అర్జునే చిత్తము శుద్ధము కాదే జ్ఞానం వంట పట్టదు అన్నారు పొలం దున్నందే విత్తనం ఫలించదు అదేవిధంగా హృదయ క్షేత్రంలో అనేక జన్మార్జితమైనటువంటి పాపవాసనలు ఉన్నాయి అవి తొలగందే మాత్రం మానవుడికి జ్ఞానం చెప్పినా కూడా నిరుపయోగం అయిపోతుంది అని జ్ఞానం చదివేది ఒక్కడికైనా బాగా అనుభూతి కలుగుతున్నదా చెప్పండి మనుష్యానం సహస్రేషు సిద్ధానా రన్నింగ్ రేస్ మైలు ఒక మైలు పరిగెత్తాలండి ఎంతమంది మొదలు పెడతారు చూడండి మైలు పరిగెత్తడంలో ఇరవై మంది నిలబడతారండి ఇరవై గమ్యస్థానం చేరే వాళ్ళు చాలా మంది మధ్యలోనే నిలిచిపోతారు కొందరు కింద పడతారు రకరకాల గమ్యస్థానం చేరేవారు ఒకరిద్దరు కనుకనే ఇటువంటి ఆధ్యాత్మిక మహా సూక్ష్మమైంది కాబట్టి అనేక మంది దీంట్లో ప్రవేశించరు ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే దీంట్లో ప్రవేశిస్తాడు అర్థమైందండి పుణ్యం ఉండాలండి భాగ్యం ఉండాలి ఆ పుణ్యం నోచుకోబోతే జ్ఞానం ఎవరికి కలుగుతుంది చెప్పండి ఎన్ని జన్మల యొక్క పుణ్యమో చూడండి జన్మాంతర సహస్రేషు తపో సమాధి నరాణాం క్షీణపాపా ప్రజాయతే కృష్ణుడు భక్తి కలగాలంటే ఎన్ని జన్మలో మనం పుణ్యం చేయాలండి ఉపనిషత్తులో కూడా చూడండి శ్రవణయా వినటానికి కూడా అందరికీ ఇది లభ్యం కాదు అంటున్నాను ఏది ఈ ఆధ్యాత్మిక విషయం అనేక మంది వింటున్నారు చెప్పండి ప్రాపంచికమైనటువంటి కబుర్లు వింటున్నారు రాజకీయాలు వింటున్నారు సాంఘికాలు వింటున్నారు కానీ మోక్షం పొందే దారి పూర్చి ఎవరైనా వింటున్నారా శ్రవణాయా బహుబేరు కఠోపనిషద్ శృణ్వంతో ఒకవేళ విన్నారనుకోండి అందరికీ అర్థం కావటం ఆశ్చర్య కుల ఆశ్చర్యో జ్ఞాత కుశలా కుశలానుశిష్ట కనుక పూర్వజన్మ పుణ్యం ఉంటేనే దీంట్లో ముందుకు పోవటానికి అవకాశం ఉంది సరే పూర్వం పుణ్యం సంపాదించలేదు కనీసం ఈ జన్మలోనైనా సంపాదించాల చెప్పండి ఏనాటికైనా మోక్షం పొందాలంటే కొంచెం చిత్తశుద్ధి లేకపోతే ఎట్లాగండి కావటం అందుచేత శ్రీకృష్ణ పరమాత్మకు వార్నింగ్ ఇచ్చినాడు అర్జునే పుణ్యకార్యములు దైవ కార్యం శుభకార్యం వదలవద్దు అని హెచ్చరిక చేసినారండి మొదట్లోనే చూడు కర్మ నత్యాజ్యం యజ్ఞము దానము తపస్సు పుణ్యకార్యం శుభకార్యం వదలవద్దు యజ్ఞ దాన తపక్కర్మ నత్యాజ్యం కార్యమే తప్పకుండా కారణం ఏమిటి యజ్ఞోదానం తపస్ చేసిన పవిత్రం చేస్తాయి అపవిత్రుడిగా ఉన్నటువంటి మానవుడిని పవిత్రం చేస్తాయి వీడు ఈ పవిత్రను కూర్చున్నటువంటి కార్యక్రమం ఏమి చేయకుండా అనవసరంగా భగవంతుని మరిచిపోయి ప్రా ప్రపంచ సంబంధమైన విషయం వ్యామోహంలో పడిపోయి ఏమండి కణుమూస్తున్నాడు కణుమూసేటప్పుడు వాడి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది పునరపి జననం పునరపి మరణం ఈ సైకిల్ ఆఫ్ వర్త్ సందేశ్లో చూడండి ఎటువంటి జీవితం ఈ మానవ జీవితం నిజంగా కల్పవృక్షం అండి కల్పవృక్షం అంటేది కల్పవృక్షం అంటే ఏంటి దాని కింద ఏది అడిగితే మనం అది లభిస్తుందండి కల్పవృక్షం యొక్క శక్తి ఏంటంటే దాని కింద ఏది మనం సంకల్పిస్తే అది మనకు లభిస్తుందండి కల్పవృక్షం యొక్క శక్తి ఈ మానవ జన్మ ఎటువంటిదంటే చక్కగా తన యొక్క ప్రయత్నం చేత మోక్షం కూడా కొంత ఈ జన్మ చక్కన ఏ జన్మలో కూడా ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ లేనే లేదండి అది చక్కని బ్రెయిన్ ఇచ్చినాడు భగవంతుడు పెద్దల దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని చక్కగా తన స్వస్వరూపం తెలుసుకుంటే దేంటో తప్పేమిటండి ఎవరైనా చేస్తున్నారో ఈ పని చెప్పండి అందువల్ల మళ్ళా పుట్టడం మళ్ళీ చావటం ఈ తల్లి తల్లి గర్భంలో ఏ ఈ బాధలన్నీ అనుభవిస్తూ కొని తెచ్చుకుంటున్నాడండి చదువు ఈ బాధలన్నీ ఒకరు దేవుడు కానీ ఇంకా ఇతరులు కానీ ఇచ్చింది కాదండి అసలు ఇవ్వరండి వాళ్ళు బాధలు ఇవ్వవలసిన పని ఏమిటండి వాళ్ళకి చెప్పండి దేవుడికి నైను నువ్వు కష్టపడు అని ఎవరికైనా కష్టం ఇస్తారా చూడు సమోహం సర్వభూత నమే త్వేష్యోస్తి న ప్రియ గీతలో ఘంటాపదంగా చెప్పినారు శ్రీకృష్ణము నాకు ఎవరి మీద ద్వేషం లేదు సమభావంత మరి ఎందుకు వీళ్ళు దుఃఖం అనుభవిస్తున్నారు వాడి కాలి కింద గోయి గోయి తవ్వుకున్నాడు అంటే ఇంకేం లేదండి అనవసరంగా అజ్ఞానమును కొని తెచ్చుకున్నాడండి ఏనాడు తెచ్చుకున్నాడు ఈనాడు దాన్ని అనుభవిస్తున్నాడు చూచారా కనుక తానే బాధ్యుడండి ఒక వర్తకుడు మా వర్తకుడు కాశీపట్టణానికి యాత్రగా పోతున్నాడు అండి పోతుంటే చాలా దూరం ఇల్లు విడిచి రెండు వందల మైళ్ళు పోయినాడండి పాదచారి పూర్వకాలం ఈ బస్సులో అవన్నీ లేని టైంలో అండి పోయి పోయి పోయి నడిచిపోయి మధ్యాహ్నం ఎండలో నడిచి నడిచి బాధపడుతూ ఒక చెట్టు కనిపించిందండి దూరంగా ఆ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు చెట్టు పెద్ద మర్రి చెట్టు అంది చెమటంతా తుడుచుకున్నాడు ఏ మధ్యాహ్నం రెండు మైళ్ళు ఇసుకలో నడిచాడండి నడిస్తే మధ్యాహ్నం ఎండ తీక్షణంగా ఉంది కొంచెం చెమట ఇదంతా తుడుచుకుని ఆలోచిస్తున్నాడు కరకర ఆకలి అవుతున్నది ఒళ్ళంతా చెమట కొంచెం స్నానం చేస్తే బాగుండు నీళ్లు ఎక్కడ ఉంటాయి మనకి అని ఇట్లా ఆలోచిస్తుంటే చూడండి ఆ చెట్టు ఏమిటో తెలుసు దాని కింద ఏ తపస్వి ఏ మహనీయుడు ఏ సాధు పొంగడు చేసినాడో కానీ ఆ చెట్టుకి కల్పవృక్షం శక్తి వచ్చిందండి కల్పవృక్షం అంటే దాని కింద ఎవరు ఏది సంకల్పించినా నెరవేరిపోతున్నదండి ఈ వర్తకుడికి తెలియదండి పాపం తెలియకుండా అయ్యో స్నానం చేయడానికి నీళ్లు లేవే నీళ్లు కనుక్కుంటే ఎంత బాగుండునని ఊరికి సంకల్పించాడు గంగా ప్రవాహంలాగా పైనుంచి నీళ్లు పడ్డాయి నీళ్లు ధారాప్రవాహంగా వస్తుంటే వండర్ ఆశ్చర్యపడ్డాడు ఇదేమిటి చుట్టూ ఎడారి ప్రదేశంలో ఈ నీళ్లు చెట్టు మించి కారణం ఏమిటని ఏ కారణం తెలియక చక్కగా ఆ నీళ్ల స్నానం చేశాడండి స్నానం చేశాడు ఆ నీళ్లు ఆగిపోయినాడు కరఖర ఆకలి కొంచెం భోజనం ఎవరైనా పెడితే ఎంత బాగుండునో అని అనుకున్నాడు ఊరికి అనుకున్నాడు అక్కడ ఒక విస్తరి పంచపక్ష పరవాణములు అన్ని చక్కగా అక్కడ వడ్డిచ్చారంటే అది కల్పవృక్షం కదా వాడికి తెలియదు కల్పవృక్షం అని ఏ తపస్సు చేసినాడో ధ్యానం దాని మహత్తరమైనటువంటి శక్తి ఆవిర్భవించింది ఏ చక్కని భోజనం తోటి ఆకలి మండిపోతుంటే అక్కడ కూర్చుని లక్షణంగా తిన్నాడండి తిని చక్కగా విశ్రాంతి తీసుకున్న ఒక గుడ్డ పరుచుకుని కూర్చుని ఏకాంతంగా ఉంది ఈ ప్రదేశం నాకు భయం ఎవరు లేరు రెండు మైళ్ళ దూరంలో నా కుటుంబం అంతా ఉన్నది నా భార్య గనక ఇక్కడికి వస్తే ఎంత బాగుండును అని అనుకున్నాడండి గబాల వచ్చేసిందండి భార్య అక్కడికి ప్రత్యక్షం అయిపోయింది రెండు వందల మైళ్ళు దూరంలో ఉన్నటువంటి భార్య అక్కడికి వచ్చే ఇంత కల్ప వృక్షం కదది వచ్చేసి వెంటనే వాడికి ఒక డౌట్ వేసింది రెండు వందల మైళ్ళు దూరంలో ఉండే నా భార్య ఇక్కడికి వస్తుంది ఇది నిజంగా నా భార్య దయ్యమా అని అనుకున్నాడండి దయంగా మారిపోయిందండి ఈ దయ్యం నన్ను తినేస్తుందేమో అన్నాడండి వెంటనే పీకుని తినేసిందండి అది చూద్దారా కల్పవృక్షం దిగుదు వాడి చావు తీసుకున్నాడు అనవసరంగా సిచర్ ఎన్ని చక్కని వస్తువులు పొందొచ్చు చెప్పండిది గ్రహచారం అట్లా ఉందండి వాడికి అదేవిధంగా ఉత్తమైనటువంటి మానవ జీవితం కల్పవృక్షం మనకి లభిస్తే జీవుడు దాన్ని దురుపయోగం చేస్తున్నాడని భావన మనకు అటువంటి ఫలితం మనకు కలుగుతుందండి దైవభావన ఎందుకు కలిగించకూడదు చెప్పండి ట్వంటీ అవర్స్ ఇరవై గంటలు మనకు భగవంతుడు అనుగ్రహించినాడు కదా హాఫ్ అన్ అవర్ ఒక్క అరగంట ఉదయం ఒక అరగంట రాత్రి సాయంత్రం ఎందుకు మనం డివోర్ట్ చేయకూడదు ఈ ఆధ్యాత్మిక సాధనకి చెప్పండి జీవితం అయిపోతున్నది ఇప్పటికే మీ వయస్సు ఎంతో కొంచెం ఆలోచించుకోండి చాలా వరకు అయిపోయిందండి ఇది మనం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చెప్పుకోదగిన వయస్సు కాదండి దీర్ఘ జీవితం వల్ల ప్రయోజనం లేదండి దివ్య జీవితం డివైన్ లైఫ్ అది చాలా ముఖ్యమండి ఒక ముసలాయన ఒక ఆయన స్నేహితుడు వస్తే స్నేహితుడు ముసలాయన తాతగారు మీ వయస్సు ఎంత అని అడిగాడు నాలుగేళ్ళు అన్నాడు వాడికి ఎనభై నాలుగేళ్లు అసలు నాలుగేళ్ళు అని చెప్పాడు ఏం తాతగారు అబద్ధం చెప్తున్నావు అంటే అయ్యా నాకు అసలు వయస్సు ఎనభై నాలుగు నాలుగు సంవత్సరాల కింద నేను దైవచింతన మొదలుపెట్టాను అదే నేను చెప్పుకోదగినటువంటి వయస్సు ఊరికి ఎనభై నేను బతికింది తాటి బతికినట్టు బతికాను అంతే సరే తాటి ఓ వందల వందల సంవత్సరాలు బతుకుంది వెళ్ళామో చెట్టు చెట్టే ఆ విధంగా ఎనభై ఏళ్ళు చేశాను నాలుగేళ్ల కింద మహాత్మును నాకు బోధించారు తారకం రామనామం జపం చేసుకుంటున్నాను చెప్పదగిన వయసు అదే అంటాడు చూడు కనుక జీవితంలో వృధా పోయినటువంటి సమయం ఎంతో గడిచిపోయింది ఇక మీదటైనా మనం జాగ్రత్త పడి భవిష్యత్ అంతా మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసి దైవ ప్రాప్తి పొందటానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడనే విషయం చెప్తున్నాడండి సర్వభూత ఏ నైకం భావమవ్యయ అవిభక్త విభక్తం విద్ది సాత్వికం అనేక ప్రాణులు ఉన్నప్పటికీ ఏకత్వం చూడాలి చూడండి అనేక ఉన్నాయండి పాలు ఒకటే బల్బులు అనేకలు ఉన్నాయండి కరెంట్ ఒకటేనండి సరే పుష్పాలు అనేక రకాలుగా ఉన్నాయి దారం ఒకటేనండి దండలో ఇటువంటి దృష్టాంతముల ద్వారా కూర్చోండి ఆభరణములు అనేక ఆభరణాలు ఉన్నాయండి కానీ దేంతో చేయబడ్డాయి అన్ని బంగారంతో చేయబడ్డాయి ఒక విఘ్నేశ్వరుడు భక్తుడు ఒక ఉన్నాడండి ఆయన వినాయకుడిని రోజు పూజ చేస్తుంటాడు వినాయకుడిని చిన్న బొమ్మ మట్టితో చేసిన బొమ్మ అక్కడ పెట్టి రోజు పూజ చేస్తాడండి వినాయకుడిని ఆయనకు ఒక సంకల్పం కలిగింది ఎప్పుడు ఈ మట్టి బొమ్మగా పూజేస్తుంటే ఏదన్నా నీళ్లు తగిలితే కరిగిపోతుంది ఈ మట్టి ఏదో భగవంతుడు నాకు కొద్దిగా డబ్బు ఇచ్చినాడు దాన్ని బంగారపు వినాయకుడు చేయించుకుంటే మంచిది అని షరాబు దగ్గరికి వెళ్ళాడండి షరాబు దగ్గరికి వెళ్ళి ఏమండి బంగారంతో వినాయకుడు చేయాలి దానికి ఎంత డబ్బు అవుతుంది అన్నాడు ఇన్ని తులాలవుతుందని అన్నాడండి చెప్పాడు వినాయకుడు చేయింత ఎలుక వాహనం మోషకం ఉంటే ఎలుక వాహనం కదండి ఎలుకకింత అని రేట్లు చెప్పాడండి ఎవరు ఈ బంగార పైన ఈయన అడుగుతాడు భక్తుడు ఏమండి వినాయకుడికి వేసిన ధర ఎలుకకి వేయటం తప్పు కదండి ఎలుక్కి తగ్గించుకోండి అన్నాడండి ఆయన ఆ షరాబ్ అన్నాడు నా దృష్టిలో ఎలుక లేదు వినాయకుడు లేదు అంత బంగారమే నేను ఎందుకు తగ్గించుకుంటాను ఎలుక కూడా బంగారమే కదా చూడండి ఈయన ఈ దృష్టిలోనండి వినాయకుడు ఎలుక భేదం ఉంది కానీ షరాబు దృష్టిలో అంత బంగారమే చూచారు కనుక ఈ భేదం అనేది మానవుడు కల్పించుకున్నాడు ఈ ప్రపంచంలో చూచారా బ్రహ్మాండమంతైన వసుధైవ కుటుంబకం బ్రహ్మాండమంతా కూడా యూనిటీ కనుక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వభూతం భావ్యత విభక్తం ఈ విశాల భావం ప్రకటించి ఇప్పుడు ఆనందం సుఖం అనేది ఎక్కడ ఉన్నది అని చెప్పి ఆ టాపిక్లో ప్రవేశించారు చాలా సిద్ధాంతాలు ఉన్నాయండి దీంట్లో మీరు గ్రంథం చదువుకోండి సుఖం వెరీ హ్యాపీనెస్ అది సుఖం మూడు రకాలుగా వర్ణిస్తున్నారండి సాత్విక సుఖం రాజసిక సుఖం తామసిక సుఖం ప్రపంచంలో మానవుడు అనుభవించేటువంటి సాత్విక సుఖం కాదండి రాజసిక సుఖం చూచారు సాత్విక సుఖం అంటే ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్నారు చూడండి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిధ నుంచి వెలువడినటువంటి దివ్య గంగ జ్ఞాన గంగను మనం అనుభవిస్తున్నాం అండి మీరు గంటన్నర ఇక్కడ కూర్చున్నారు కదా కాళ్ళు నొప్పి కదా అయినా మీరు ఓర్చుకుంటున్నారు చూచారు ఈ కాళ్ళు రెండు గంటలు కూర్చోవడం కష్టమేనండి ఇళ్ళ దగ్గర అట్టా కూర్చోరండి కాశ్యామ్ కూర్చుంటే అట అనుకుంటాడు దేని మీరు ఇక్కడ ఎందుకు ఓర్చుకుంటున్నారు ఇది ఒక తపస్సు ఈ తపస్సు ఎందుకు చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ ఎల్లప్పుడూ రాదు కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు మొదట్లో కొంచెం కష్టంగా ఉంది తర్వాత సుఖం కలుగు చేస్తే సాత్విక సుఖం వ్యక్త దగ్గరే పరిణామే అమృతోపమం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ఉపవాసం చూడండి అన్నం తినకుండా ఉండటం కష్టం కదండి కానీ ఒక్కరోజు మీరు కష్టపడి ఏదో విధంగా ఉపవాసం చేయండి ఎంత తేలిగ్గా ఉంటుందంటే శరీరం చెప్పడానికి లేదండి బెండు బెండు మోస్తుంటే ధ్యానానికి చక్కగా అవకాశం ఉంటుందండి సరే ధ్యానంలో నుండి శరీరం కనుక బరువుగా ఉంటే మనం మెడిటేట్ చేయటం కష్టం అండి ఇట్ మస్ట్ బి యాజ్ లైట్ యాజ్ పాసిబుల్ అది నెసెసిటీ ఏమిటో తెలుసండి ధ్యానానికి ఆరోగ్యం మిత ఆహారం మితాహారం ఉండాలండి ఎంత మితంగా ఉంటే అంత శరీరం లైట్గా ఉంటుంది ధ్యానం చేయడం యూ కెన్ ఫర్గెట్ అవర్ బాడీ సరే ప్రపంచం మర్చిపోవటానికి కన్ను ఉపయోగిస్తుందండి శరీరం మర్చిపోవాలంటే ఆరోగ్యం ఉపయోగిస్తుంది మనస్సును మర్చిపోవాలంటే దుర్గుణాలు పోగొట్టుకుంటే మనకి లభిస్తుందండి ఏది మనస్సును మర్చిపోవటం ఈ విధంగా మూడింటిని మర్చిపోతే ఏం మిగిలిందో అదే దేవుడు సరే నేను పదే పదే ఈ విషయం నేను చెప్తున్నాను కొత్తగా దేవుణ్ణి పొందడం కాదు మనం దైవస్వరూపం మనం ఎదురుకుండా ఉన్నటువంటి కర్చన్ అజ్ఞానం ఈ దీన్ని తొలగించటమే మన పని దీని పేరు దృశ్యం నామరూపాలు ఈ నామరూపాలు మనం కాదు మనం అనవసరంగా ఆరోపణ చేసుకుంటున్నామండి ఇందాక చెప్పిన దొంగనే ఆ విషయం మళ్ళీ చెప్తున్నాను ఇది వివేక చూడమని మనం కానిటువంటి వస్తువులు మనం అయిన చెప్పి తీసుకోవటం పేరే దొంగతనం నడుచు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన పదార్థములు ఉన్నాయి కదండీ అది ఈ పదార్థములు శృతులు వేదములు ఇవన్నీ నిషేధించినాయండి ఈ సత్యములు కావు సత్యములు కాదు అని వివేక చూడమని ఒక చక్కని వాక్యం శృతి స్మృతిన్యాయత నిషిద్ధే దృశ్యేత్రి వేదములను కూడా నిషేధించిన దాన్ని నీవు అని చెప్పి ఎందుకు అనుకుంటావు నీవు అది నా స్వరూపం తప్పు అది శృతి స్మృతిన్యాయశ నిషిద్ధే దృశ్యం కరోతి అది నావేని చెప్పి ఎప్పుడు అనుకుంటావో దుఃఖాన్ని కలుగుతుంది ఉపైతి దుఃఖో మలింలు కంటే దొంగ దొంగ తాని కాని వస్తువులు తీసుకుంటే ఎంత దుఃఖం శిక్ష అనుభవిస్తాడు చూడండి అదే విధంగా నాయన నువ్వు కూడా అనుభవిస్తావు కనుక ప్రపంచ సంబంధమైనటువంటి ఈ నామరూపాలు ఈ బంధం ఇదంతా కూడా కొంచెం దూరంగా పెట్టి లగేజ్ బరువును తగ్గించుకుని బరువు లేనిటువంటి స్థితిలో మనం ఉండాలండి సరే భారమేమి భారమేయని దృశ్య వస్తువుకోరన్న బయటి భారము భారమంత్రోసియుపురం కలిగి ఉండుము తత్వసారము తెలిసి కోరన్న అదే ఏ బరువు లేకుండా ఉంటే అది ఊహించడానికి లేనిటువంటి ఆనందం కలుగుతుందండి కనుక సాత్విక ఆనందం యొక్క సుఖం సుఖము యొక్క లక్షణం ఏమిటంటే మొదట్లో కష్టం బ్రహ్మచర్యం మొదట్లో మౌనం ఇంకా ఇటువంటి వ్రతాలన్నీ కూడా ఉపవాసం బ్రహ్మచర్యం మౌనం ఇటువంటి అన్నీ మొదట్లో కొంచెం కష్టమే అండి కదండి ఆసన వేసి కూర్చొని పెట్టి చెప్పడం ఇదంతా కూడా కొంచెం మొదట్లో కష్టమే కానీ తర్వాత ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి ఇది సాత్విక సుఖం మొదట్లో కష్టంగా ఉండి తర్వాత అనంతమైనటువంటి ఆనందం ఏది కలుగు చేస్తుందో అది సాత్విక సుఖం ఇక రాజసిక సుఖం ఏమిటి తెలుసు విషయేంద్రియ సంయోగ చెత్త దగ్గరే అమృతోపమం పరిణామే విషమి వస్తం రాజసం స్మృతం ఏదైనా తిన్నా తాగినా పరమానందం కలుగుతుందండి సరే ఇంకా కొంచెంసేపు కనుక అనుభవిస్తే దుఃఖం రోగం వచ్చి తగులుకుంటుందండి భోగే రోగ భయం భోగం మంచిదని చెప్పి అనుకుంటే రోగం తగులుకుంటున్నదండి వాడికి సరే అయ్యా గారెలు ఏ ఎంత రుచండి తినండి నాలుగు గారెలు తినండి పది చేదు కడుపు నిండితే గాలు చేదు అంటాడు చూడు గారెలు చేదు అయిపోయిన ఎప్పుడే నిజంగా గాలిలో చేదుతన ఉంది లేదు నీ నీ యొక్క మార్పు చూడండి దాని మీద ఆరోపింపబడింది అండి కడుపు నిండితే చేదు అనిపిస్తుంది ఈ విషయ సుఖములు కూడా చూ ఏవో కదంత గంభీరంగా ఆనందంగా చూసుకుంటుంటాడు ఇదంతా ఆనందం బ్రహ్మానందం పరమానందం ముసలితనం వస్తే వివేకానందం చెప్పినాడు నేచర్ విల్ గివ్ యు స్లాప్ ఐ స్లాప్ అన్నాడు ప్రకృతి ఈ చంప ఆ వాయిస్తుంది అప్పుడు దానికి వస్తావాయి మంచి ఎవరల్లో చెప్తే నువ్వు తిమిరెక్కి మాట్లాడతావు అని చెప్పి అంటాడండి ఎవరంలో బాధ్యలు అంగీకరించడండి ఇటువంటి సిద్ధాంతంలో ఆహా లైఫ్ ఈజ్ సన్షైన్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి ఎగిరెగిరి పెడతాడండి అది ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారో అది మనకు తెలియదు భగవంతుడికి తెలుసు సాక్షి సంసారం ఎంతంత పెంచుకుంటే ఎన్నిన్ని సంకల్పములు పెరిగితే అంతంత దుఃఖం కలుగుతుందండి అది ఈ మధ్య ఒక ఆయన ఒక బోర్డు కట్టుకున్నాడండి ఆయన ఇంటి ముందు ఆయన పేరు రాసుకుని డిగ్రీ రాశాడండి డిగ్రీ యస్ ఎఫ్ఎస్ ఎఫ్టిడి అని నాలు పెట్టాడండి వాడి పేరు రాసుకుని ఎఫ్ఎఫ్ఎస్ ఎఫ్టీడి అది అందరూ చదువుకుంటున్నారు ఎక్కడ డిగ్రీ నాయన ఇది ఫారిన్ ఎక్కడో పశ్చిమ దేశంలో చదువుకున్నట్టున్నాడు అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే ఓ అమెరికాలో చదువుకున్నాడు ఇంగ్లాండ్లో చదువుకున్నాడు అని పెద్ద డిగ్రీస్ అని భయపడి వస్తున్నారండి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక ఆయన ఒక స్టూడెంట్ అండి చూశాడు ఏ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివాడు మనం కూడా ఆ డిగ్రీ చదివితే మంచిదేమో అని తలుపు కొట్టాడండి తలుపు కొట్టి తెచ్చాడు ఆయన ఏమయ్య ఈ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివావు అని అడిగాడండి హోమ్ యూనివర్సిటీ అన్నాడండి హోమ్ అంటే ఇంటి దగ్గరే చదివానన్నాడు దాని అర్థం ఏమిటి చెప్పబోయా అన్నాడు చెబుతున్నాడు ఎఫ్ఎఫ్ఎక్స్ ఫాదర్ ఆఫ్ ఫైవ్ సన్స్ అన్నాడండి ఎఫ్టిడి ఫాదర్ ఆఫ్ టెన్ డాటర్స్ అన్నాడండి ఐదుగురు కొడుకుల తండ్రిని పది కూతుళ్ళ తండ్రిని అది నా ఈ భాగ్యానికి బోర్డు కట్టాలయ్యా అని అడిగాడు నా బాధ అడిగిన వాళ్ళకి చెప్పాలని నేను కట్టాను అన్నాడు పదిహేను మంది సంతానాన్ని పెళ్లిళ్ళు చెయ్యాలంటే అరికాలు నెత్తికెక్కుతున్నదమ్మంట చూడండి నా బాధ అందరికి చెప్పుకోవటానికి వేశాను డిగ్రీ ఫాదర్ ఆఫ్ ఫైవ్ సన్స్ అండ్ టెన్ డాటర్స్ అన్నాడు ఈ విధంగా సంసారాన్ని పెంచుకుని పెంచుకుని ఆఖరికి ఎంత దుఃఖపడుతున్నారంటే ఆ పెరుమాళ్ళకి తెలుసండి ఆ దుఃఖం అంతా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పాసిబుల్ మినిమైజ్ ఈ లగేజ్ మినిమైజ్ చేయాలన్నది ఎంత తగ్గించుకుంటే గవర్నమెంట్ వారు కూడా చూడండి ఇప్పుడు మితం పరిమిత కుటుంబం అని చెప్పి చెప్పడానికి కారణం ఇదేనండి సరే కనుక ఏ నాటికైనా మనం ఈ లగేజ్ తగ్గించుకుని ఈ వృత్తులు ఈ సంకల్పములు ఈ వాసనలు ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే ఎంత ధన్యుడు అప్పుడే ఆనందం కలుగుతుంది ఈ బాఖ్యమైనటువంటి విషయంలో ఒకవేళ మనకు ఆనందం కలిగినా ఇట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ హ్యాపీనెస్ బట్ ఏ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్ ప్రతిబింబ సుఖమే కానీ కాదండి పశువులు అనుభవిస్తాయండి ఇంద్రలోకంలో ఈ సుఖాలన్నీ అనుభవిస్తూ చూడండి ఏం వాళ్ళు ఉద్ధరింపబడ్డారు చెప్పండి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి స్వర్గంలో ఉండేటువంటి దేవతలు కూడా అనుభవించి అనుభవించి దే మస్ట్ ఇక్కడ పడి భూలోకంలో తపస్సు చేయాల్సింది చూడండి వేరే దారి లేదు కనుక ఈ రాజస్క సుఖం నమ్మబాకండి దీని మీద ప్రయం ఆసక్తి కలిగి ఉండద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ చూడండింద్రియ సంయోగ్రేయమ మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం శాస్త్రంలోనండి ఈ రాజస సుఖానికి ఒక పేరు పెట్టారండి ఏం పేరు తెలిసినా కండూయన సుఖం కండూయైన అంటే తెలుసండి దురద దొరదండి ఎవరికైనా గచ్చి కనుకుంటే గోకుంటుంటే బ్రహ్మానందంగా ఉంటుందండి బ్రహ్మానందం పరమానందం ఇంకా కొద్దిసేపు గోకాయడంటే పుండి అయిపోతుందండి సరే అదండి సరే దాని పేరు కండూయన సుఖం మొదట్లోకి అమ్మగా ఉంటుందండి గోకుంటూ తర్వాత అది పుండి అయిపోతే ఏడుస్తూ కూర్చుంటాడు దీని మొదట్లో ఆనందం తర్వాత దుఃఖం అండి ఈ కండూయన సుఖం ప్రపంచంలో ఇట్లాగే ఉంటుందండి ఎన్నీ మనం తగ్గించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ దుఃఖం వచ్చి నెత్తిన పడుతూనే ఉంటుందండి కనుక ఇంతవరకు పరమపద సోపాన పటం అండి ఈ సంసారం ఎటువంటిదంటే పరమపద సోపాన పటం దీంట్లో నిత్యలు ఉంటాయి పాములు ఉంటాయండి పాములు ఉంటాయి సుఖాలు నిత్యలు అంటే దుఃఖాలు రెండు కూడా కలిసి ఉంటాయి ఈ ప్రపంచంలో ఈ రెండింటిని దాటిపోయి సమ సుఖం ధీరం రెండింటిని అతీతమైనటువంటి ఆత్మసుఖం పొందాలంటే ఈ విధంగా చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎస్ఎన్స్ అది భగవద్గీత పద్దెనిమిది వచ్చాయి అండి దీంట్లో మొత్తం యావత్తు భగవద్గీత యొక్క సారం మూడు శ్లోకాలు చెప్తున్నారు ఆ శ్లోకం నంబర్లు చెప్తాను ప్లీజ్ నోట్ డౌన్ అండ్ గెట్ బై హార్ట్ బస్థం చేయండి మూడు సారభూతమైంది యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఈ మూడు శ్లోకాలు కంఠస్థం చేయండి రెండు శ్లోకాలు మనం పొందవలసిన గుణాలు ఒక శ్లోకం విడవలసినటువంటి గుణాలు వినండి బుద్ధ్యాత్మాదయా శ్లోకాలు పొందవలసిన గుణాలు ఈ రెండు శ్లోకాలు పొందవలసిన గుణాలు విచారించండి ఏమిటో సంక్షేపంగా టైం లేదు బుద్ధ్యా యుక్తో బుద్ధిని నిర్మలంగా చేసుకోండి మనస్సు నేను చూడండి బుద్ధి మనస్సు ఏమిటండి ఊరికి సంకల్పిస్తుంది దానికి పెద్ద శక్తి లేదండి బుద్ధికి మాత్రం డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ నిశ్చయం చేసేటువంటి శక్తి బుద్ధికి ఉందండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి రథంలో ఎటువంటి స్థానం ఆక్రమించుకున్నారు చెప్పండి కృష్ణుడు ఎటువంటిది యజమానుడిగా కూర్చోలేదండి సారథి సారథి ఈ శరీరం రథం మోక్షద మోక్షానికి పోతుంటే సారథి ఎవరంటే బుద్ధి అండి బుద్ధి కనుక జాగ్రత్తగా పగ్గాలు బట్టి లేకపోతే గుర్రాలు ఇష్టం వచ్చినట్టు చెలరేవుతాయి ఇంద్రియములనేటువంటి గుర్రాలు శ్రీకృష్ణ పరమాత్మ అన్యాపదేశంగా బోధిస్తున్నాడండి చాలా ఏ స్థానం వారు ఉన్నది చెప్పండి బుద్ధి ఏ సారథిత్ సారథేనండి మొట్టమొదటి రథాన్ని ఎటుపోవాలో ఎటు చెప్పాలో అంత చేసేవారు వారే కనుక ఆ సారథిత్వం అంటే చాలా ముఖ్యం శరీరం అనే రథానికి చూడు బుద్ధి యుక్తో ఆ బుద్ధిని ఎట్లా ఉండాలి నిర్మలం పూర్తిశుద్ధం కాదు విశుద్ధం కంప్లీట్ అట్మోస్ట్ ప్యూరిటీ సరే బుద్ధి ఆ యుక్తో దృత్యాత్మానం నియమ శబ్దాదీన్ ధృత్యాత్మానం చూ ధృతి అంటే ధైర్యం అండి ధైర్యం ఒక పట్టుదలండి ఈ జీవితంలో మానవుడి ముందుకు తీసిపోయేది ఇదేనండి ధైర్యం చిన్న దృష్టాంతం చెప్తే శాస్త్రాలు చెప్పిన దృష్టాంతం ఏనండి బొటనేలంత పక్షి ఉన్నదండి ఒక పక్షి బొటనేలు పొడుగు అంతే కొట్టిదండి దాని పేరు టిట్టిభం అంటారండి సంస్కృతంలో టిట్టిభ పక్షి తెలుగులోనండి లక్కుముఖి తెలుగులో చిన్నదండి బొటనేలు అదేం చేసింది తెలుసు ఆడపక్షి అండి ఆడపక్షి తిట్టింపు పచ్చి సముద్ర పొద్దున గుడ్లు పెట్టిందండి గుడ్లు పెడితే మేత కోసం వెళ్ళిందండి మేత కోసం వెళితే ఈ సముద్రపు తరంగాలు ఏం చేసినాయి నెమ్మదిగా దాని మీదకి వచ్చి లాక్ ఈ గుడ్లని సముద్రం లోపల ఈడ్చుకుపోయినాయి పాపం తల్లి తిరిగి వచ్చిందండి చూస్తే గుడ్లు లేవండి చూసా ఎంత బాధపడుతుందో అనే విధంగా తల్లులకి తెలుసు అండి సంతానం విధంగా నాశనం అయిపోతే తల్లికి ఎంత బాధ అండి ఆలోచించింది ఆలోచించింది చూడండి పక్షి అయినప్పటికీ దానికి కూడా ఎంతో దుఃఖమో సుఖమో ఉంటాయండి ఈ గుడ్లు ఈ పాడు సముద్రం ఈడ్చిపోయిందంటే కంటి వెంట ధారధారగా ఏడుస్తున్నదండి అయ్యో ఈ పాడు సముద్రం ఇట్లా చేసింది ఏడు పాపేసిందండి ఏడు పాపి ముక్కుండి ఎంత ముక్కు అసలు బొట్టనే పక్షి కలిసి బొట్టనేలే ఇంకా ముక్కు ఎంత ఉంటుంది ఇంకా చిన్న ముక్కు సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్లు పీల్చిందండి ముక్కుతో నీళ్లు పీల్చి అటు వెళ్ళి ఊసేస్తున్నదండి ఆ నీళ్లు ఊసేయటం మళ్ళీ రావటం రెండు చుక్కలు బాగా పేల్చడం మళ్ళీ అట్టళ్ళు ఊసేయటం దాని అభిప్రాయం తెలుసు అండి సముద్రం ఇట్లా ఫీల్ నా గుడ్లు బయటపడతాయి అని చూడండి ఈ దృశ్యం అండి ఆ నారదులు సరిగ్గా త్రిలోక సంచారం చేస్తూ అక్కడ దిగాడండి వారు ఇటువంటి టైమ్లోనే దిగుతుంటారండి నారదుల వారు అక్కడ దిగి ఈ టిమి పట్టి చేసే పని చూచాడండి ఏంటిది వండర్ చిన్న పక్షి ఈ సముద్రపు నీళ్లన్నీ ఇట్లా తాగి ఊసేస్తున్నది ఏమిటి అవుతారా దానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించి పక్షి గారు ఏమిటి సందర్భం ఏమిటి చెప్పవమ్మా అయ్యా నాతున్నారు నా పనికి మీరు ఆటంకం చేయబాకండి వెళ్ళండి అని చెప్పి విక్రం కలుగు చేతూ నేను పెద్ద పనిలో ఉన్నాను ఇప్పుడు ఈ సముద్రం అంతా చూడండి నా గుడ్డు లాగేసినది ఈ పాడు సముద్రం ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ నా బిడ్డలు నాశనం చేసింది దీని అంతు తేలుస్తాను ఇప్పుడు అని చెప్పి నారదులతో చెప్తున్నదండి చెప్పి మళ్ళా ముక్కుతో నీళ్ళు చేసే ఊసేస్తుంటే నారదుల వారు అమ్మా నువ్వు ఏమి తొందరపడబాక నా తపశ్శక్తి చేత ఈ సముద్రం అంతా శుష్కింపజేస్తాను నేను అని ఒక్క నిమిషం ఏ నీళ్ళన్ని కూడా శుష్కింపజేశాడు ఎవరు నారదులు వారు అక్కడ గుడ్లు కనిపించినాయి అండి ఈ గుడ్లు కనిపిస్తే నెమ్మదిగా ముక్కుతో కరుచుకుని వా నారదులకి దండం పెట్టి ఎగిరిపోయిందండి పక్షి ఈ దృష్టాంతం శాస్త్రములో చక్కగా దృష్టాంతంగా చెప్పినారండి ఓ జీవుడా ఈ మోక్ష సాధన చేసేటప్పుడు ఎంత పర్సివరెన్స్ పట్టుదల ఉండాలంటే పక్షి బొట్టనేలంత పక్షికి ఎంత పట్టుదల సముద్రం అంతా కూడా నేను మూసివేస్తాననే ధైర్యం దానికి ఉన్నదే ఈ పెద్దలు ఏం చెప్పినారో వినండి ఉదది అంటే సముద్రం సముద్రం అంతా పీల్ చేస్తానని చెప్పేసి ఆ పక్షికి ఎంత ధైర్యం ఉన్నదో అదే విధంగా ఓ సాధపుడ పర్సివరెన్స్ అంటే పట్టుదల ఈ ఆధ్యాత్మ విషయంలో సోమరితనం ఏ దిగులు నిరుత్సాహం ఇది పనికి రాదు ఉత్సాహం సాహం బుద్ధిశక్తి పరాక్రమేష్ఠం నాయమాత్మీ అనే శాస్త్రుములన్నీ ఘోషిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ధృతి బుద్ధ్యాశుద్ధయా రాగద్వేష శబ్ద స్పర్శాది వీటి మీరు జోలికి పోబాకండి ఇదంతా విషయ సుఖాలు ఏకాంత ప్రదేశం చూడండి మీరు ధ్యానం చేయాలంటే పబ్లిక్లో కూర్చోవద్దని పెద్దలు చెప్తున్నారండి సార్ పబ్లిక్లో కూర్చుంటే అందరూ దారిపోయే వాళ్ళంతా చూస్తుంటే మనకి ఏకాగ్రత ఎక్కడ ఉంటుందండి ఎప్పుడు సంధ్యావందనం చేసేప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేప్పుడు కానీ పబ్లిసిటీ పనికిరాదండి నో ఎగ్జిబిషన్ అక్కడ పెద్ద ప్రదర్శన ఏమిటండి అది ఎవరికి సంబంధించింది మనకు దేవునికి సంబంధించిన కార్యక్రమం అండి ప్రజలకు సంబంధించింది కాదండి అది కాబట్టి ఏకాంతంగా ఒక పూజాగృహంలో కానీ చివరి భాగంలో కూడా మళ్ళా భోజనం విషయం ప్రస్తావన వచ్చిందండి భోజనం అశనం అంటే భోజనం ఎట్లా ఉండాలి లఘు అది మితంగా ఈ ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే దీని చేతనే మనం మెదడు మన రక్తం ఇదంతా ఏర్పడుతుందండి తస్మాత్ అన్నమయం మనహ అది అన్నం చేత ఏర్పడినప్పుడు దానిలో దోషాలు ఉండకూడదండి ఇదివరకు చెప్పాను తిరిగి చెప్పవలసిన పని లేదు సాత్వికాహారం మితాహారం దైవార్పితాహారం న్యాయార్జితాహారం ఈ నాలుగు విధములు కనుక ఆహారం శుద్ధమైతే రక్తం శుద్ధం అవుతుంది రక్తం శుద్ధమైతే మైండ్ మనస్సు శుద్ధం అవుతుంది అండి సరే మనస్సు దైవ ప్రాప్తికి చాలా అనుకూలంగా ఉంటుందండి కనుక ఆహార విషయంలో నెగ్లెక్ట్ చేయద్దండి ఇది ఎంత ఈ నాలుగు విధాలుగా శుద్ధంగా ఉంటే అంత మంచిది ఇప్పుడు వివిక్త సేవీ అది లఘు అశన చివరి టైంలో కూడా ఆహారాన్ని గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి వంద రెంటారు ఏమండి ఏం తింటే ఏమిటి మనకి మనకు కావాల్సింది ధ్యానం కదా అంటే తప్పు అండి రహితమైనటువంటి వాక్యం అనుభవంలోనండి ఆహారం చేతనే మన యొక్క మనస్సు జాగ్రత్త ఏర్పడుతుందండి కనుక వైరాగ్యం ప్రాపంచికమైనటువంటి పదార్థముల మీద అండి దృష్టిని దూరంగా పెట్టుకోవాలని ఆశ పనికి రాదండి సార్ ఎంతసేపటికి ఇటు పరిగెత్తి పరిగెత్తి ఎన్ని నాశనం చేశాడు చెప్పండి కోరికలు పెరిగిపోతున్నాయండి మానవుడి పెరిగిపోతే శాంతి ఎక్కడుందని చెప్పండి మనస్సు ఎప్పుడు కదులుతుందో అర్థం ఎప్పుడు కదులుతుందో మీ ముఖం కనిపిస్తుందా చెప్పండి చిన్న దృష్టాంతం కదా ఎప్పుడు ఇట్లా కదులుతుంటే ముఖం కనిపించనే కనిపించదు ఇప్పుడు ఫోటో ఫోటో తీయాలంటే ఎట్లా ఉండాలి చెప్పండి కదలకూడదు అంటాడు ఫోటోగ్రాఫర్ వార్నింగ్ ఇస్తాడు రెడీ రెడీ అంటాడండి రెడీ అనేటప్పటికి కదలకూడదు తర్వాత ఇష్టం వచ్చినట్టు కదలండి ఫోటో టైంలో మాత్రం కదలదు కనుక అదేవిధంగా ధ్యానం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి మనస్సు చలనం ఉండకూడదు మరి వీడు అనవసరం ఈ ప్రాపంచికమైన విషయముల మీదే ఇటు పడిపోయి ఐదు వస్తువులు అండి శబ్ద స్పర్శ రూపరసగంధ పరిగెత్తుతున్నాడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఆశలు పెంచుకుంటున్నాడు ఏమొచ్చింది చెప్పండి అక్కడికి అంత్యకాలంలో ఏమిటి వాడు వెంటొచ్చేది టైం అంతా ఖరాబ్ చేస్తున్నాడండి చాలా ఉన్నటువంటి దివ్యమైనటువంటి బంగ్ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడండి సరే ఒక భేదవాడు ఉన్నాడండి ఒక ఊళ్ళో కుటుంబం పెద్దది వాళ్ళని పోషించలేక వస్తున్నాడండి తవరు భేదవాడు వాడి ఇంటి ముందు నుంచి ఒక సాధువు గారు పోతున్నాడు అండి సాధువు గారు పోతుంటే కాళ్ళ పడ్డాడండి ఈ భేదవాడు స్వామే కుటుంబం పెద్దది భేదవాడిని అనుగ్రహించండి నాకు సంపద కలిగేటట్టు దీవించండి అన్నాడండి ఈ సాధువు చేతిలో ఒక మణి ఉందండి మణి దాని పేరు పారసమణి పారసమణి అంటే దాని స్వభావం తెలుసు ఇనప వస్తువుని కనుక తాకిస్తే బంగారం సరే అటువంటి మణి ఉందండి ఈ సాధువు దగ్గర వీడు అదృష్టం పడింది సాధువు గారు ఆయన ఇదిగో నీ అదృష్టం ఇవాళ లేచిన రోజు మంచిది నా చేతిలో మణి ఉంది పారసమణి స్పర్శమణి అంటారు నీకు ఇస్తున్నాను ఒక సంవత్సరం ఒక సంవత్సరం దీన్ని వాడుకో అంటే ఇనుభ వస్తువులు తాకిస్తే బంగారం అవుతుంది బంగారం అమ్ముకుంటే నీ కుటుంబాన్ని చక్కగా పాలించవచ్చును పోషించవచ్చును అని ఆయనకిచ్చాడు కేర్ఫుల్ జాగ్రత్త సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి నాకు ఇచ్చేయాల్సిందే అన్నాడు భేదవాడన్నాడు ఎందుకండి సంవత్సరం ఇప్పుడే తాకిస్తానన్నిటికీ అన్నాడు ఆయన ఎవరు బీదవాడు ఈ సాధు వెళ్ళిపోయినాడు ఇంట్లోనండి చిన్న చిన్న మేకులు చీలలు అన్నీ ఉన్నాయండి వాడు అనుకున్నాడు చిన్న చిన్న ఈ మేకుని కంటిస్తే ఏ లాభం ఊళ్ళో ఎనప కొట్టు ఎనప కొట్టుకు తాకిస్తాను మొత్తం ఐరన్ కంపెనీ ఆ బంగారం అంతా నేనే కొట్టేస్తానని ఊళ్ళోకి వెళ్ళాడండి ఎవరో బీదవాడు లేదంటే ఇనప కొట్టంతా కొనేస్తాను ఎంతకి వీడి వాళ్ళకని చూస్తే వాడు ఇది ఎగతాడు అనుకుని ఇప్పుడు కాదు ఇప్పుడు ధరలు మండిపోతున్నాయి ఆరు నెలలైన తర్వాత కనుక వస్తే ధరలు తగ్గుతాయి తర్వాత కొట్టంతా కొనేస్తూ గానీ వర్తకుడు చెప్పాడండి వీడు ఆరు నెలలు దేనికి తాకిచ్చలేదండి పారసమణి తాచుకున్నాడు ఎందుకంటే ధరలు తగ్గుతాయి అని చెప్పేవాడు ఆరు నెలల అయిన తర్వాత మళ్ళీ కొట్టుకెళ్ళాడు ఏమయ్యా ధరలు తగ్గిన లేదు ఇంకొక ఆరు నెలలు ఆగవా అన్నాడు అండి సంవత్సరం పూర్తయింది ఈ మణి తీసుకో కొట్టు దగ్గరికి వెళ్తుంటే సాధువు కనిపించారు ఏమయ్యా నా టైం అయిపోయింది సంవత్సరం నా మణి నాకు ఇచ్చేయమన్నాడు చూ వీలతనం అట్లాగే ఏడ్చిందండి చూ చేతిలో స్పర్శమని పారసమని ఉన్నా కూడా చూడండి ఏదో చిన్న చిన్న మేకులకి శీలలకి అంటించుకుంటే ఎంత బంగారం వస్తుంది వాడు గొప్పది పరమలోభి అండి పరమలోభివాడు ఏ ముహూర్తంలో పుట్టాడు కానీ ఆ విధంగా దాచుకున్నాడే కాని ఏమిటి చెప్పండి ఆ స్పర్శమణి మన శరీరం మానవ శరీరం ఈ మానవ శరీరం దేనికి ఉపయోగిస్తుంటే పరమాత్మను స్పర్శించడానికి ఉపయోగిస్తుంది అన్నది టచ్ స్టోన్ భగవంతునితో కల మోస్తరు ఉన్నదండది ఇంకా ఏ జంతువు కానీ ఏ ప్రాణి కూడా దేవుంతో కలవలేదండి ఇట్స్ ఇంపాసిబుల్ ఈ మానవుడు మాత్రం బ్రహ్మావలోకధిషణం వీడు ఏం చేస్తున్నాం నాశనం చేస్తున్నాడు ఆపర్చునిటీ అంతా పోగొట్టుకుంటున్నాడండి కనుక శ్రీకృష్ణవారి మాత్రమైనా ఆశలు తప్ప నకామకామి ఈ కోరికలు వెంట పరిగెత్తినామంటే దీనికి అంతులేదు చూడండి ఎన్ని దృష్టాంతాలు మీకు చెప్పినా అని చెప్పండి సౌభరి సౌభరి దృష్టాంతం యయాతి యయాతి అనేటువంటిది రెండు యవనాలు చూ రెండు యవనాలు అనుభవించినా కూడా వారికి శాంతి లేదు ఆశ ఆగలేదండి సౌభరికి చూడండి యాభై మంది భార్యలు పెద్ద సంసారం అయినప్పటికీ కొడుకులు పుడితే వారికి శాంతి లే వారికి శాంతి లేదు మన వాళ్ళు చూడాలని చెప్పి అభిప్రాయం చూ ఇదంత ఆశా పిశాచూడి సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న దృష్టాంతం చెప్తున్నాను ఈ ఆశ ఎంత ఘోరమో మీరే చూడండి ఉత్తర దేశంలోనండి ఒక సేట్ ఉన్నాడండి సేట్ ఆయన స్వరూపం ఏమిటి తెలుసు నాలుగు అడుగులు పొడుగు నాలుగు అడుగులు వెడలిపోనండి చూడండి బాగా ఊహ చేసుకోండి ఫుట్బాల్ ఫుట్బాల్ అనమాట వాడు ఆ విధంగా స్థూలకాయుడు అండి నాలుగు అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పు అంటే సిలిండర్ సిలిండర్ మోస్తరున్నాడు అండి బాగా లావెక్కి పోవెక్కి ఉన్నాడండి ధనవంతుడు కోటీశ్వరుడు కావలసినంత నేల ఉందండి ఆయనకి కానీ ఆశ చావలేదండి అందువల్ల ఎవరో చెప్పారు హిమాలయ పర్వతం దగ్గర కావలసిన పీఠభూమి కొండల దగ్గర కావలసిన నేల ఉంది కోయ చేతిలో ఉందది వెళ్లవై అడిగితే కావాల్సినంత నేలు ఇచ్చేస్తారు ఆ రాజులు కోయి రాజులని ఎవరు ఆశ పురిగొలిపితే ఈయనకి అసలే ఆశ అండి కావలసిన నేల ఉంది తృప్తి లేక ఒక పెద్ద గంప నిండా రబ్బరు బొమ్మలు చక్కెర బొమ్మలు ఇవన్నీ పిల్లలకి కావాల్సినవన్నీ వేసుకుని వెళ్ళాడండి హిమాలయ పర్వతం దగ్గరికి అక్కడ కోయరాజు దగ్గరికి వెళ్ళి ఏమండి కోయి రాజు మీ బిడ్డలందరిని పిలవండి మీ పిల్లల్ని పిలవండి వాళ్ళందరూ వచ్చారండి అందరికి చక్కెర బొమ్మలు రబ్బరు బొమ్మలు ఇవన్నీ పంచిపెట్టాడు ఎవరు సేటు పంచి పెడితే రాజు ఎంత ఆనందపడ్డాడు పోయి రాజు అయినా నువ్వు ఏ ఉద్దేశం చేత వచ్చినో చెప్పవయ్యా నా శక్తి ఉన్నంత వరకు నీకు సహాయం చేస్తాను ఏం లేదండి నాకు ఇక్కడంతా నేల ఖాళీగా ఉంది ఏదో కొన్ని ఎకరాలు నాకు ఇస్తే లక్షణంగా దూన్నుకుంటాను అన్న నీకేమైనా కావాల్సిన నేల ఊరికే పెట్టుకున్నాను నీ ఇష్టం నేల తీసుకో కానీ ఒక షరతు రేపు పొద్దున్నే నేను ఒక గీతకి ఇక్కడ ఆ గీత మీద నిలబడు ఓ ఎంత దూరమైనా నడు సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ ఇక్కడ గీత దగ్గరికి రావాలి ఈ లోపల ఎంత దూరం నడుస్తావో ఆ నేలంతా నీదే అనేసాడండి పో అంత అనుభవించుకో ఎంత దూరం పరిగెత్తితే ఆ నేలంతా నీదే చూడండి మరుసటి రోజు పొద్దునే ఆ గీత మీద నిలబడ్డాడు వన్ టూ త్రీ అన్నాడు గోయిరాజు ఇక చూడండి ఆశ కదా ఎంత దూరం పరిగెత్తితే అంత నేల వస్తుందని లావాటివాడు కదండి అసలే సిలిండర్ నడవలేకుండా వాడు పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తే చూడండి పక్కన ఒక కాలం ఉందండి సన్న కాలవా దిగి పోతే ఆలస్యం అవుతుందేమోనే ఒక్క జంప్ కొట్టాడండి దాని మీద పోయి చట్ట దొళ్ళి ఫుట్బాల్ మోస్తరు దొల్లాడండి ఈ విధంగా పోతుంటే ఏమయ్యా చెవట కారుతుంది కొంచెం మంచి నీళ్లు తాగా నోరు మూసుకో మంచి నీళ్ళు తాగే లోపల అరెకరం అరెకరం నడుస్తా నేను అని చూడండి ఆశ పరమాశ దరిద్రుడు పోతున్నాడు పోతున్నాడు తిండి లేదు హిప్పలు లేదు చెవట కారుతున్నది మన సాయంత్రం తిరిగి రావాలి కదా చూడండి ఏమి తెలియదు నీళ్లు కూడా ఎందుకు నీళ్లు తాగే లోపల ఇంకా కొంచెం దూరం నడవచ్చు కదా అని వాడవచ్చు ఈ విధంగానండి రాత్రి మన సాయంత్రం తిరిగి వస్తూ వస్తూ ఆ గమ్యస్థానానికి పది గజాల దగ్గర కింద పడిపోయినాడు కింద పడిపోయి మూర్చిపోయినాడు అందరూ పరిగెత్తుకొచ్చారు కోయి వాళ్ళ పిల్లలంతా ఏమిటి ఇట్లా పడిపోయినాడు అని నాడి కాస్త ఆగిపోయిందండి నాడి ఆగిపోయింది చూచారా ఆఖరికండి కోయ్ రాజులు ఏం చేశారంటే ఒక గొయ్యి తవ్వారండి ఎంత గొయ్యో తెలుసండి వాడి పొడుగు ఎంతో అంత గొయ్యి తవ్వారండి అంతేనండి దాన్ని పాతి చూచారా ఇన్ ఎకరముల కోసమే ఎసరబెట్టినటువంటి వాడు ఎంత స్థలం వచ్చిందంటే వాడి పొడుగు ఎంతో అంత నేల వచ్చిందండి ఆయనకే కాదండి ఎవరికైనా అంతే వస్తుందండి దేశం కనుక అత్యాశ పనికిరాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ శబ్దాదీన్ విషయాన్ని వైరాగ్యం సముపాశ్రీత ఇవన్నీ పొందవలసిన గుణాలు ఇక విడవలసిన ఒక శోకం అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముత్య నిర్మ మంత్రహ్మభూయా ఇవన్నీ పాశములండి అహంకారం మమకారం అని తాడు అండి గురువుగారు శిష్యుడికి యమధర్మరాజును చెప్తున్నాడండి నాయన యమధర్మరాజు ఎవరైనా చనిపోతే మెళ్ళో తాడు అంటే పాశం వేసి ఈడ్చిపోతాడు అని చెప్పి గురువుగారికి గురువుగారు శిష్యుడికి చెప్తే వాడికో సందేహం వచ్చిందండి గురువుగారు రోజుకి ఎంతమందో చచ్చిపోతున్నారు కదా ఏమండి ఒక ఊళ్ళోనే ఎంతమందో తెస్తారు దేశంలో ఇంకా ఎంతమందో తెస్తారు కదా మీరు ప్రతివాడి మెళ్ళు తాడు వేసి పాశం వేసి ఈడ్చిపోతాడు ఎముడు అని చెప్పారు కదా మరి ఇంతమంది చస్తుంటే ఇన్ని తాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి యముడు గారికి అని అడిగాడండి వాడు అక్కడేమైనా యమధర్మరాజు యొక్క లోకల్లో ఏమైనా తాళ్ళ ఫ్యాక్టరీ ఉన్నదా అని అడిగాడండి తాళ్ళ ఫ్యాక్టరీ జూట్ మిల్ అప్పుడు గురవగారు చెప్పారు ఏమీ లేదు వారికి అసలు తాడితో అవసరమే లేదు జీవుడు బతికున్నప్పుడే వాడి మెడకు వాడు తాడు చుట్టుకుంటాడు అహంకారం ఒక తాడు మమకారం ఒక తాడు ఈ విధంగా లేనిపోని తాళ్ళన్ని కట్టుకుంటున్నారు తాడు తయారు చేసే పని జీవుడిది ఈచుకెళ్లే పని యముడిది అన్నాడండి ఎంతో బాగా చూడారు కనుక శ్రీకృష్ణువారు మాత్రం చెప్పే నెగిటివ్ అట్మాస్ఫియర్ చూడండి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం వీటన్నిటి అహంకారం మమకారం ఇవన్నీ తాడు అండి పాషములు మానవుని బంధిస్తున్నాయి వాటి అన్నిటిని తెంపి విశ విశాలమైనటువంటి భావం కలిగి శుద్ధమైనటువంటి మనస్సును కలిగి ఉండటం అనేది ఈ శ్రీకృష్ణ పరమాత్మ సాధనలు అన్నిటి యొక్క ఉద్దేశం అండి చిత్తశుద్ధి కలిగి ఉంటే ఇంకేం పొందవలసింది లేదండి అర్థం నిర్మలంగా ఉంటే ముఖం ఎట్లా కనిపిస్తుందో అదేవిధంగా భగవంతుని యొక్క దర్శనం భగవంతుని యొక్క అనుభూతి తప్పకుండా కలిగి తీరుతుంది ఎవరికైనప్పటికీ కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ పశువు కానీ జ ఎవరైనప్పటికీ కూడా మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది ఇఫ్ ది మైండ్ ఈజ్ ప్యూర్ చూడ లైక్ ఏ క్రిస్టల్ ఏ విధంగా నిర్మలంగా ఉండాలండి దానికోసం శ్రీకృష్ణ పరమాత్మ అనేక సాధనలు చెప్పినారు శాస్త్రంలోనండి అన్ని సాధనలు క్రోడీకరించి ఐదు సాధనలుగా తేల్చారండి ఆ విచిత్రం ఏమిటంటే చెప్తాను ఇప్పుడు ఐదు సాధనలు మొత్తం శాస్త్రంలో ఉండే సాధనలు ఐదింటిగా తేల్చారండి అవి విశేషం ఏమి చూసండి నకారంతో ప్రారంభిస్తాయండి నా ప్రతి సాధనలో నా వస్తుందండి చూడండి నెంబర్ వన్ స్నానం రెండు గానం మూడు ధ్యానం నాలుగు జ్ఞానం ఐదు దానం చూసా మళ్ళీ చెప్తున్నాను స్నానం మొట్టమొదట్లో లేవంగానే స్నానం శుచిగా ఈసారి అది అందరూ చేస్తూనే ఉన్నారు దాన్ని పెద్ద నేర్పవలసిన లేదు స్నానం తర్వాత ఏం గానం గానం అంటే స్నానం ఇంకొక ఆసనం వేసి కూర్చొని నామస్మరణ చూచా మీ ఇష్టదైవం యొక్క నామాన్ని చక్కగా జపం చేయండి దాని పేరు గానం చక్కగా రఘుపతి రాఘవ రాజారాం పతి తన సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం ఇది గానం మీ ఇష్టదే ఉంది ఇంట్లో ఏ ప్రెషర్ లేదండి మీరు శివుడు రాముడు ఇంకోటి కృష్ణుడు ఇంకోటి ఈశ్వరుడు ఇంకోటి ఏ మతం ఏ దేవుడైనా పర్వాలేదండి గాడ్ ఈజ్ వన్ అంతే నో టూ దేవుడు ఇద్దరు కాదండి ఒక్కరే దేవుడు ఎందుకంటే సత్ దేవుడి స్వరూపం ఏమిటంటే సత్ సత్ అనేది ఒకటే ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఓన్లీ వన్ దట్ విచ్ ఈస్ అదర్ దాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెన్స్ కనుక దేవుడు మినహా ఇంకోటి లేదు కనుక ఎవరైనా చక్కగా గానం చేసుకోవచ్చు వారి యొక్క ఇష్టదైవాన్ని యొక్క నామాన్ని ఈ రెండైనా కదండి స్నానం గానం ఆ తర్వాత వెంటనే లేవు బాకండి ధ్యానం చక్కగా తన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి దారి చూడవాలి బయట వస్తువులు అన్నట్టు మర్చిపోవాలండి సరే ఏదైనా ఉండడండి ఎంత ప్రీతి అయినా ఉండండి యూ మస్ట్ ఫర్గెట్ ఇట్ సార్ అదంతా మర్చిపోయి శరీరాన్ని మర్చిపోవాలి తర్వాత మనస్సు బుద్ధి ఇంద్రియములు సంస్కారములు ఇవన్నీ కూడా మర్చిపోయి దీని పేరు ధ్యానం ఏముంటుంది ఆఖరికి ఆత్మ ఆత్మ సాక్షాత్క దీని పేరు ఆ స్థిత ప్రజ్ఞత్వం పొందితే ఆ నిజంగా ఆ ఆనందం చెప్పటానికి శంకరాచార్యులు వారు చెప్పారు ఐదు శ్లోకాలండి అద్భుతంగా రాయించిన దానిలో ఒక శ్లోకం ఆహా అంబుధి సముద్రం ఆనంద సముద్రాన్ని నేను వర్ణించలేను ఇంద్రుడు మొదలైన వాళ్ళు కూడా దీన్ని చూచి ఆశ్చర్యపడుతున్నారు చూడండి వాళ్ళ ఆనందం అనేది సరైన ఆనందం కాదండి ఈ ఆత్మానందాన్ని చూచి బ్రహ్మానందం నిర్వాణ సుఖం చూచి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆహా ఈ ఋషులు ఎంత సుఖం అనుభవిస్తున్నారు కనుక ఆ సుఖాన్ని మానవుడు అనుభవించాలంటే ధ్యానం మెడిటేషన్ ఇంకా తప్ప తప్పకుండా చేసి తీరాలి మూడే కదండి స్నానం గానం ధ్యానం తర్వాత లేవబాకండి జ్ఞానం విచారణ చూ విచారం హూయా మై అది నా యొక్క నిజస్వరూపం ఈ దృశ్య వస్తువులన్నేమిటి భార్య ఎవరు బిడ్డెవరు వీరి పిల్లలెవరు నా వీరితో నాకు సంబంధం ఉంటుంది తర్వాత వీళ్ళు ఎక్కడైపోతారు నేను ఎక్కడైపోతాను ఇదంతా ఆలోచించడం పేరు జ్ఞానం జ్ఞాన విచారణ లాస్ట్ దేవుడు తెలుసు దానం పూజా మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి చారిటబుల్ నేచర్ సాక్రిఫిషియల్ స్పిరిట్ అది కనుకుంటే త్యాగ భావన ఎంతో మానవుడికి శాంతి కలుగుతుంది చూచారా పంచ నకారములు అంటారండి స్నానం దానం ధ్యానం జ్ఞానం దానం శ్రీకృష్ణ పరమాత్మ అనేక సాధనలు చెప్పినారు వారి యొక్క తాత్పర్యం అంతా దీంట్లోనే ఉన్నది ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ భక్తి చేతనే జ్ఞానం కలుగుతుంది నాయన భక్ అభిజానా అజునే బ్రహ్మాండమంతైను కూడా నేనే తిప్పుతున్నాను జీవులంతా దాంట్లో కడ్డీలు చూడండి రంగులు రాట్నం రంగులు రాట్నంలో కడ్డీలు పట్టుకుని కూర్చుంటారే జీవులు అట్లా ఉన్నారు ఈశ్వర సర్వభూతానామృ అర్జున తిష్టది సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఇప్పుడేం చేయాలి ఎర్రలు తిరుగుతున్నారు పుట్టడం చావటం ఈ కాలచక్రం కర్మచక్రం ఏం చేయాలి తిప్పేవాడిని పట్టుకోండి తిప్పేవాడిని మధ్యలో తిప్పుతాడుచుండి వాడిని పట్టుకోవాలి కాకలేదు ఆపోయ మహానుభావాలు ఎవరు తిప్పేది ఈశ్వర పరమాత్మజుడు తమేవచరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతి స్థానం ప్రాప్తది శాశ్వతం అప్పుడు ఆగిపోతుంది చూడండి ఈ తిరగటం ఆగిపోతుంది జనడమనడి చక్రం ఆనందం కలుగుతుందండి ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చర్మశ్లోకేస్తున్నాడు అండి చర్మశ్లోకం అరో ఆరు జ్ఞాపకం ఎట్లా ప్రారంభమైంది గీత చెప్పండి అశోచ్యాన్ అనేటువంటి పదంతో ప్రారంభమైంది మా సుచ అంత డోంట్ బి సారీ దుఃఖరాహిత్యం అనేది భగవద్గీత యొక్క ఆశయం ఆనంద ప్రాప్తి దుఃఖరాహిత్యం ఈ విధంగా సర్వధర్మాన్ ఇతరమైన గొడవలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టండి మా అంటే సత్యమైన వస్తువు సత్యమైన వస్తువు పట్టుకోండి తక్కిన ఇవన్నీ కొంచెం దూరంగా పెట్టండి అప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందో నేను చెప్పవలసినందుకు మీరే అనుభవిస్తున్నారు కానీ మా సుచ మీరేం దుఃఖపడవద్దని చెప్పి ధైర్యం చెప్పినారు ఈ విధంగా చెప్పి ఎవరైనా చదువు రాని వారు ఉంటారండి మరి వారికి అయితే మీరంతా చదువువచ్చును గీత చదువుతున్నారు చదువు రాని వారు ఉంటారు వారి యొక్క పరిస్థితి ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మయ్య మీరేం దిగులు పడబాకండి శ్రద్ధాల్లో పుణ్యకర్మ శ్రద్ధతో ఎవరైనా చెబుతుంటే పక్కన వింటే చాలండి ఆ విన్నంత మాత్రం చేత చక్కగా దాన్ని ఆచరించుకుంటే మానవుడు ధరించిపోతాడు కాబట్టి మీరేం దిగులు పడవద్దు ఒకవేళ చదువుకుంటే మంచిది అనుకోండి చదువు లేకపోయినా దుఃఖపడవద్దు అని చెప్పి చెప్తున్నారండి ఇప్పుడు అర్జునుడు చెప్పి నాయన ఈ గీతా ప్రచారం నేను మీకు బోధించినటువంటి శాస్త్రాన్ని ఎవరైనా తాను చక్కగా ఆచరించుకుని ఇతరులకు బోధిస్తే డియరెస్ నాకు చాలా ప్రీతి పాత్రుడు నాకు ఎంతో వారంటే నాకెంతో వార్థల్యం అంటున్నారు చూపేత భవిష్యత్ లో కూడా అటువంటి వాడు నాకు లభించడు అని చెప్పంటారు ఎంత గీతా ప్రచారం ఎంత వారికి ప్రీతితో చూడండి ఈ విధంగా చెప్పి ఎవరు అధ్యయనం చేస్తుంటారో జ్ఞాన యజ్ఞం చేత వా జ్ఞాన యజ్ఞమును ఆచరించిన దానితో సమానం అని చెప్పి అర్జును ఒక ప్రశ్న అడుగుతున్నారండి ఈ ప్రశ్న అడగబోయే ముందు నేను ఒక చిన్న గీత పాట భగవద్గీత పైన ఒక చిన్న పాట ఉందండి ఈ ఈ రోజుతో ఈ పద్దెనిమిదో అధ్యాయం పూర్తి కాబట్టి దాన్ని ఒక రవిషన్ మీకు వినిపిస్తాను చదువు చదువుల సత్తు చిత్తుల మొత్తము శ్రీ గీత చక్కనైనా రత్నము ఈ జన్మ గట్టిదే సా జన్మ గట్టిది సంసార బంధాలను శ్రీ గీత చంపగలుగును చూడరా మాయ మనసును విడచి మంద బుద్ధిని మడచి మాత శ్రీగీత మనసునందున నిలుపరా భోగాలు విడచ రోగాలు విడచును యోగాలు నేర్పుచుండు శ్రీ గీత త్యాగాలు నేర్పుచుండు కనుబొమ్మల సందు కాంతి చూడగలుగు కన తల్లి వంటిది శ్రీగీత కామధేను వంటిది కాలం బుచల్నురా కడతేరు దారికే పరమ పావన మాతరా శ్రీగీత పదము చే అంతరాత్మాయందు ఆది దైవము కొరకు ఆటలాడుచుచున్నది శ్రీ గీత మాటలాడుచునున్నది ఆత్మావలోకంబు అందించు మనకెళ్ళ ఆది దైవము అది ఎరా శ్రీ గీత ఆనందమునగూర్చురా జ్ఞానాభివృద్ధిని గలుగంగజేయును చికులయుదీర్చురా శ్రీ గీత చింతలన్నీయు బాపురా ప్రాపంచ సుఖములన్ ప్రాకులాడకుమయ్య పరగనున్న విఖములు శ్రీ గీత పలుకుచున్నది వినుమురా కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన మదిలోన మరువకుండు శ్రీ గీత మన మేలు కోరుచుండు ఈ విధంగా చక్కని పాట ఒకటి గీతాదేవి పాట శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకంతా బోధించిన తర్వాత అర్జునుని ఒక ప్రశ్న అడుగుతున్నారు నాయన నేను చెప్పినటువంటి బోధను ఏకాగ్రంగా విన్నావా ప్రశ్నించండి ఈ ప్రశ్న చూడండి జాగ్రత్తగా వినండి ఎవరైనా బోధ చెప్తే విన్నావా అని అడుగుతారు మీరు అట్లా కాదండి హ్యావ్ యు హైడ్ విత్ కాన్సన్ట్రేషన్ మీరు ఏకాగ్రత విన్నావా సంశయాలు తొలగిపోయినాయా నీ యొక్క జ్ఞానం తొలగిపోయిందా అని శ్రీకృష్ణ పరమాత్మ ఏకాగ్రంగా విన్నావా అని అడిగితే అర్జునుడు దానికి రిప్లై చూడండి డాక్టర్ గారు రోగిని అడుగుతున్నారనుకోండి సపోజ్ మందు ఇచ్చినాడు ఏమయ్యా మందు చక్కగా సేవించినావా అని అడిగితే ఈ ఏమంటు పేషెంట్ ఏమంటున్నాడు చూసినా నా రోగమే ఎగిరిపోయిందన్నాడు అంతే ఒకటి మందు తిన్నావా లేదని అడుగుతుంటే నా రోగమే ఎగిరిపోయిందన్నాడు అట్లా ఉందండి అర్జునుడి సమాధానం ఏమైనా ఏకాగ్రంగా విన్నావా అంటే నా సంశయాలన్నీ దూరీకరింపబడ్డాయి నా జ్ఞానం నా యొక్క మోహం అంతరించిపోయిందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు గారు చక్కగా తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారని ఇది చాలా అవసరం అండి ఎందుకంటే గురువు కష్టపడి శిష్యునికి బోధ చెప్పిన తర్వాత శిష్యుని యొక్క మనస్థితి ఉన్నదో గురువు తెలుసుకోవటం చాలా మంచిదండి ఇక్కడ అర్జునుడు అనేటువంటి యొక్క హృదయం పరమానందమయంగా ఉంది మొదట్లో ఉంది చెప్పండి విషాదం అర్జున విషాదం అశ్రుపూర్ణాకులే కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నటువంటి ఆ సీన్ ఆ దృశ్యానికి ఈ దృశ్యానికి ఎంత భేదం హౌ మచ్ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ప్రోగ్రెస్ ఎందుకు కలిగింది కలిగింది కొంచెం ఆలోచించండి ఒక వ్యక్తికి ఈ విధంగా మార్పు కలిగినప్పుడు తక్కిన వ్యక్తులకు ఎందుకు కలగదు చెప్పండి ఒక మందు ఒక రోగికి నయం చేసినప్పుడు తక్కిన వాళ్ళందరికీ ఎందుకు నయం కాదు హవరోగం సంసార రోగం దుఃఖం అనే రోగం పుట్టడం చావటం అనే రోగానికి దివ్యమైనటువంటి ఔషధం అర్జునుడు తాగినారు ఒక అర్జునుడే కాదు సంజయులు వేదవ్యాసులు సంజయులు ఆంజనేయులు వీళ్ళందరూ కూడా చక్కగా పానం చేసి ఆనందపడుతున్నారండి కనుక అర్జునుడు యొక్క అజ్ఞానం లేక మోహం ఏ విధంగా అవతరించిపోయిందో ప్రతి యొక్క ఆ చంచలత్వం ఆ మోహం ఈ జీవితంలో వారి దుఃఖం అంతైనా అంతరించిపోతుంది దీంట్లో ఏమి ఢోకా లేదండి సంశయం లేదు ఎందుకంటే డైరెక్ట్గా మనకు ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తున్నదండి సాక్షి ఈ విధంగా అర్జున్ చెప్పి సంజీవులు చూడండి సంజీవులు వ్యాసులు వారికి అనుగ్రహం చేత దివ్యమైన శక్తి వారికి లభించింది ఇంటి దగ్గర ఉండి ఇక్కడంత టెలివిజన్ చూడండి ఆ టెలివిజన్ శక్తి వారికి వచ్చింది ఇక్కడ బోధంతా వినగలుగుతున్నారు ఇక్కడ దృశ్యం అంతా చూడగలుగుతున్నారు ఓ ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వాక్కుని విని వారి యొక్క బోధనను జీర్ణం చేసుకుంటే నాకు ఎంత ఆనందం హృష్యామిష ముహుర్ముహు మరళ మరళ నాకు ఆనందం కలుగుతున్నది ఆ విశ్వరూపం చూస్తే నాకు ఎంత ఆనందం కలుగుతుంది అంటే హృష్యామిచ అతి హర్షం భగవద్గీత యొక్క పరిణామం ఏమిటంటే దుఃఖం తొలగిపోవటమే కాదండి అతి హర్షం పునః పునః చూడండి రిపీట్ చేస్తున్నారు సంజయులు వారికి ఎంత ఆనందం కలిగింది అర్జునుడి గారికి ఎంత ఆనందం వ్యాసులు వారికి హనుమంతుడికి సంజయుడికి ఎంత ఆనందం కలిగిందో మనకు కూడా తప్పకుండా అంత ఆనందం కలిగి తీరుతుంది ఆ సంజయులు వారు ఆఖరికి ఒక శ్లోకం చెప్పి విరమిస్తున్నారు దీని పేరు ఏక శ్లోకి ఎత్ర యోగేశ్వర కృష్ణోత్రార్థోధనుజయో ఓ ధృతరాష్ట్ర మహారాజా ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికికుంటుందో భక్తుడైనటువంటి అర్జునుడు యొక్క ఉనికింటుందో అక్కడ చూడు అలా చూడటం చెప్పలేదు ఎక్కడ వీరిద్దరి యొక్క ఉనికి ఉంటుందో అక్కడ ఐశ్వర్యం నీతి తత్వ శ్రీహి సంపద విజయం సక్సెస్ భూతి ఐశ్వర్యం ఇవన్నీ కూడా నీతి ఇవన్నీ తాండవిస్తుంటాయని చెప్పినారు కాబట్టి మన హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మను పజలుపరచుకొని మన యొక్క హృదయంలో అర్జును యొక్క భక్తిని మనం పదులుపరుచుకుంటే దివ్యమైనటువంటి పరిణామం అనుభవం మనకి కలుగుతుంది అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మనం జోహారులు అర్పిస్తు అర్పించదుగాక శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీ భక్తర్జునులకు శ్రీ వేదవ్యాస మహర్షి శ్రీ మహర్షి మలయాళ స్వాముల వారికి సమస్త చరాచరములకు ందరీనా మూపములూ బీజ చే మంగళోర మనీ నమారూపముల బిజ కేజ సా చే పురాణివసేదా పురాణ ని ప్రాజా పట్టషేక